సాధువి గారి పాదములకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం నేను ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించదలిచాను రాజీవ్ భాయ్ నిజానికి ఏ విషయానికి సంబంధించి ప్రముఖులో ప్రఖ్యాతిని గాంచిన వారు మనందరికీ తెలుసు జాతీయ చేతన జాతీయ ధర్మం మరియు జాతీయ చింతన ఆయన యొక్క లోతైన విషయాలు వీటికి సంబంధించిన ప్రతి సమస్యను గురించి వారెంతో లోతుగా పరిశోధించారు ఆ తరువాత వారిప్పుడు ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో సూక్ష్మమైన పరిశోధన చేసి ఆ వివరాలను మనకు అందిస్తూ ఉన్నారు నేను ఈ రెండు అంశాలను సమ్మిళితం చేయాలనుకుంటున్నాను రాజీవ్ భాయ్ గారు మన దేశ చింతనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం గత ఐదు పది సంవత్సరాలుగా మన సమాజంలో మన కుటుంబంలో మన దేశంలో మన విశ్వంలో ఎన్నో విషయాల్లో ఘోరమైన నష్టం వాటిల్లింది ఎన్నో విషయాలు మారాయి ఎంతో పతనం జరిగింది మనం దోషాలనే ఎంచాలని నేను చెప్పడం లేదుగాని మనం పరిశీలించి చూస్తే దోషాలు బాగా పెరిగాయి మన కుటుంబ వ్యవస్థ పతనమైంది సోదరుడు సోదరుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తుణ్ణి మోసంచేస్తూ ఉన్నాడు తమ మనుషులను తామే చంపుకుంటూ ఉన్నారు నిన్న బెనజీర్ పుట్టోని వారి మనుషులే చంపేశారు అటువంటి పరిస్థితి దాపురించింది మన సంతానం తల్లిదండ్రుల వేదనను గుర్తించవలసినది పోయి ఇంటిని వదిలిపోతున్నారు ఇటువంటి ఎన్నో సమస్యలు ఈరోజు మన ముందున్నాయి మనం వాటికి పరిష్కారాన్ని వెతకలేకపోతున్నాం నేను ఇదే విషయాన్ని రాజీవ్ దీక్షిత్భాయ్ గారిని అడగాలనుకుంటున్నాను వాతంలో కానీ కఫంలోగాని పెత్తంలో కాని ఏ విధమైన ప్రకోపం జరగడం వల్ల మన ఈ సమాజం ఇలా అనారోగ్యం పాలయింది మరి ఈ విషయంలో వాగ్భటులు ఏమైనా సూత్రాన్ని తెలియజేశారా బహుశా వారున్న పరిస్థితుల్లో దోషాలు ఇంత తీవ్రంగా ఉండి ఉండకపోవచ్చు కానీ వారు దూరదృష్టి కలిగిన వారు గనుక ఇటువంటి విషయానికి సంబంధించి ఖచ్చితంగా వారొక పరిష్కారాన్ని సూచించే ఉంటారు అంతేకాకుండా ఆ విషయాన్ని మన రాజీవ్ దీక్షిత గారు గ్రహించగలిగి కూడా ఉంటారు కాబట్టి నా ప్రయత్నం ఏమిటంటే వారు కేవలం మన ఆరోగ్యం గురించే కాకుండా మన సమాజం యొక్క ఆరోగ్యాని గురించి కూడా తెలియజేస్తే బాగుంటుంది రాజీవ్ దీక్షిత్ గారు నేను మరో విషయం చెప్పడం మరిచాను మనకు తెలుసు రాజీవ్ దీక్షిత్ గారు దేశమంతా పర్యటిస్తూ ఉంటారు అందుకుగాను వారు ఏ విధమైన ధనమును కానీ కానుకలను కానీ స్వీకరించరు వీరి ఉద్యమం సేవాశ్రమం గ్రామంలో ఉన్న వీరి ట్రస్ట్ నడుపుతూ ఉంటుంది అక్కడ వారు భూమికి సంబంధించిన వస్తువులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఆ రంగానికి చెందిన వారిని ప్రోత్సహిస్తూ కూడా ఉంటారు వారు మొదటి రోజు చెప్పినట్లుగా వారక్కడ కుమ్మరుల కోసం మరియు ఖాదీ పనిచేసే వారి కోసం అక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ సేవాగ్రామంలో తయారైన ఖాదీ వస్త్రాలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి నా విన్నపం ఏమిటంటే మీరు ఆ ఖాదీ వస్త్రాలనన్నింటినీ కొనండి వాటి ద్వారా వచ్చే ధనం రాజీవ్ దీక్షిత్ గారికి వెళ్ళదు ఆ రంగానికి చెందిన ఎందరో పేద కుటుంబాలకు శ్రామికులకు అది చేరుతుంది కృతజ్ఞతలు పరమ పూజ్య సాధ్వి గారికి వందనం ఈరోజు నేను అష్టాంగ హృదయంలోని ఒక ప్రధానమైన అధ్యాయాన్ని గురించి చర్చించాలనుకుంటున్నాను ప్రదీప్ భాయ్ గారు కూడా ఆ విషయాన్ని గురించే ప్రస్తావించారు నేను అదే విషయాన్ని చెప్పాలనుకున్నాను ప్రదీప్భాయ్ గారు కూడా అదే విషయాన్ని అడిగారు చాలా మంచిది మన శరీరంలో పిత్త కఫములు సమంగా ఉంటే మనం జీవితాంతం రోగరహితులుగా ఉంటాం రోగరహితులు అన్న మాటను నేను ఉపయోగించానంటే వాగ్భటుల ఉద్దేశ్యంలో రోగరహితులు అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం మనసు తరువాత చిత్తానికి సంబంధించిన మరొక స్థితి ఉంటుంది అక్కడ కూడా ఆరోగ్యంగా ఉండడం కనుక మీరు శరీరము మనసు చిత్తము ఈ మూడు స్థాయిలలోనూ ఆరోగ్యంగా ఉండడమే వారి పరిభాషలో నిజంగా ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం మీ శరీరం మాత్రం ఆరోగ్యంగా ఉండి మనస్సు చిత్తము ఆరోగ్యంగా లేకపోతే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా అంగీకరించలేం అలా ఉండడం వల్ల మీకు మీరైనా ఏదో ఒక విధమైన హాని కలుగజేసుకుంటారు లేదు సమాజానికైనా హాని చేస్తారు అందుకే వానంటారు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీలోని వాతపిత్త కఫాలు సమముగా ఉన్నప్పుడే సాధ్యం సమంగా ఉండడం అంటే అర్థం ఎంత వాతం ఉండాలో అంత ఉండడం ఎంత కఫం ఉండాలో అంత ఉండడం ఎంతపిత్తం ఉండాలో అంత ఉండడం వాతపిత్త కఫాలు మూడు దోషములే ఒక ఒకవైపు చెబుతారు వాతపిత్త కఫములు మూడూ దోషములే మరోవైపు వాటి అవసరం కూడా ఉంది ఇది ప్రధానమైన విషయం ఇవి శరీరంలో అసలే లేకపోతే ఇక మీరి శరీరాన్ని ఉపయోగించనేలేరు కాబట్టి శరీరానికి వాతమూ కావాలి పిత్తమూ కావాలి కఫమూ కావాలి అయితే వారు చెప్పేది ఇవి సమమైన మోతాదులో ఉండాలి ఎప్పుడు ఎంత మోతాదులో అవసరమైతే అంత ఉండాలి ఇప్పుడు జనవరి మాసం కొనసాగుతూ ఉందనుకోండి రేపటి నుంచి ప్రారంభమవుతుంది జనవరి మాసం జనవరి మాసంలో వాతం ఎంత మోతాదులో ఉండాలి పిత్తం ఎంత మోతాదులో ఉండాలి కఫం ఎంత మోతాదులో ఉండాలి అందుకు తగ్గట్లుగా మనలో వాతపిత్త కఫాలుంటే చాలా మంచిది అలాగే ఫిబ్రవరిలోను మార్చిలోను ఇలా నెలలను బట్టి మీ జీవిత చక్రం ఏదైతే కొనసాగుతూ ఉందో మీకు ఎంతెంత మోతాదులో వాతపిత్త కఫముల అవసరం ఉంటుందో ఆయా మోతాదులననుసరించి మీలో ఉంటే చాలా మంచిది అవి అవసరాన్ననుసరించి సరియైన మోతాదులో లభించకపోవడం ఎక్కువ కావడం తక్కువ కావడం జరిగితే అది ఏమాత్రం మంచిది కాదు ఇక మీరు రోగాలలోనే కూరుకుని ఉంటారు ఇది మనం గ్రహించవలసిన చాలా ముఖ్యమైన విషయం మీ జీవితంలో ఈ వాతపిత్త కఫములు మూడు అవసరానికి తగ్గ స్థాయిలోనే ఉండే విధంగా వాగ్భటులు ఒక అధ్యాయాన్ని రచించారు ఒక మొత్తం అధ్యాయాన్ని కేటాయించారు దాని పేరు దినచర్య వారు రచించిన మరో అధ్యాయం పేరు రుతుచర్య వారు రచించిన మరో అధ్యాయం పేరు ఆహార ద్రవ్యముల పరిజ్ఞానం అంటే మనం తినే పదార్థాలను గురించి తెలుసుకోవడం ఇలా వ్రాస్తూ వ్రాస్తూ వారు మొత్తం నలభై అధ్యాయాలకు పైగా రచించారు మొత్తం అధ్యాయాలలో ఏడు సూత్రాలకు పైగా రచించారు నేను మీకు మళ్లీ మళ్లీ చెబుతున్నాను మీకు గుర్తుండాలని అందులో దినచర్యకు సంబంధించిన భాగంపై నేను ఈరోజు వరకు మీతోటి మాట్లాడలేకపోయాను ఈరోజు సమయం దొరకడం వల్ల నేను మీతో ఆ విషయాన్ని చర్చిస్తాను చివరిగా ప్రదీప్భాయ్ ప్రస్తావించిన విషయం కూడా ఇందులో జోడించబడుతుంది దినచర్యను గురించి వాగ్భటులు చెప్పేదేమిటంటే సాధారణంగా మన శరీరం యొక్క స్థితిగతులను అనుసరించి మన దినచర్యను నిర్ధారించుకోవాలి శరీరాన్ని బట్టి కాబట్టి అందరికీ ఇది జనరల్ గా ఉండదు ఇది గుర్తుంచుకోండి ఒక్కొక్క వ్యక్తి శరీరాన్ననుసరించి ఇది మారుతూ ఉంటుంది ఉదాహరణకు నా ప్రక్కన ఇప్పుడు బాబూజీ కూర్చుని ఉన్నారు వారి దినచర్య నా దినచర్య కంటే వేరుగా ఉంటుంది అలాగే నాకంటే వయసులో చిన్నవారైన అబ్బాయిగాని అమ్మాయిగాని సోదరుడుగాని సోదరిగాని ఉంటే వారి దినచర్య నా దినచర్య కంటే వేరుగా ఉంటుంది కనుక మీకు అనుకూలంగా ఉండే విధంగా నేను మూడు భాగాలుగా విభజించి మీకు తెలియజేస్తాను మొదటకూడా మీకలా విభజించి తెలియజేయడం జరిగింది మన దేశంలో ప్రాచుర్యంలో ఉండే అభిప్రాయం ప్రకారం యౌవనం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది అయితే ఈ విషయంలో వాగ్భటుల అభిప్రాయం అది కాదు అయితే మనం మాత్రం అలా భావిస్తూ ఉంటాం మన దేశంలో ఓటుహక్కు పద్దెనిమిది సంవత్సరాలకు వస్తుంది అంటే పద్దెనిమిదేళ్ల వయస్సుకు వారిక పరిపక్వత లభించినట్లుగా భావించబడుతూ ఉంటుంది వాగ్భటుల ప్రకారం యౌవనం పదమూడునుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యవయస్సులో ప్రారంభమవుతుంది మన పూర్వీకులు అలాగే భావించేవారు పదమూడేళ్ళనుంచి పద్నాలుగేళ్ల మధ్య వయస్సులో యౌవనావస్థ ప్రారంభమవుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోండి పుట్టుక నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వరకు ఒక భాగం పదమూడు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు రెండవ భాగం అరవై సంవత్సరాల పైబడిన తరువాత మూడవ భాగం ఇలా జనులను మూడు వర్గాలుగా విభజించవచ్చు వారిని బట్టి దినచర్యను మనం అర్థం చేసుకుందాం మీరందరూ ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే పుట్టిన మొదటి రోజునుంచి పదమూడు సంవత్సరాల వయసు వరకు వ్యక్తి కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటాడు మరో విధంగా చెప్పాలంటే బాల్యంలో పై కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది శరీరంలో కఫం అధికంగా ఉంటుంది ఆ దశలో వాతమో పిత్తమో తక్కువగా ఉంటాయి పిత్తమైన కొద్దిగా ఉంటుందిగాని వాతము మాత్రం బాగా తక్కువగా ఉంటుంది అందుకే బాల్యంలో పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఏ అబ్బాయైనా అమ్మాయి అయినా నాకు మోకాళ్లలో నొప్పులున్నాయి అనంటే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది వారికి మోకాళ్ల నొప్పులు రానేకూడదు వాగ్భటులేం చెబుతారంటే ప్రకృతి ఒక వ్యవస్థను కల్పించి అది ఏమిటంటే మీ అంతా కఫం యొక్క ప్రభావంలో గడుస్తుంది కఫం ఎక్కువగా ఉన్నవారికి మోకాళ్ళనొప్పులు రానే రావు నడుం నొప్పి రానే రాదు ఎముకల నొప్పులు రానే రావు వారికి వెంట్రుకలు రాలనే రాలవు వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి వారి శరీరంలో ఎప్పుడూ అలసట రాదు వారి శరీరము ఎక్కువగా నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటుంది ఎందుకంటే తత్వం అధికంగా ఉంటే నిద్ర బాగా వస్తుంది కనుక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఏ సోదరుడుగాని సోదరిగాని బాబుగాని పాపగాని ఎనిమిది నుంచి పది గంటలపాటు పడుకున్నా అదివారికి అనుకూలంగానే అంగీకరించబడుతుంది కఫప్రభావం వల్ల నిద్ర బాగా వస్తుంది వాత ప్రభావం వల్ల నిద్ర బాగా తక్కువైపోతుంది కనుక ఆ బాలుడు లేదా బాలిక కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల వారి దినచర్య ఒక విధమైనది ఆ తరువాత ఏం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు యవ్వనంగా భావించండి ఆ దశలో పిత్తం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పిత్తం యొక్క ప్రభావముంటుంది శరీరంపై పిత్తం యొక్క ప్రభావం అత్యధికంగా ఉండేది ఈ దశలోనే కనుక వీరి గురించి ఒక విధమైన దినచర్య ఋతుచర్య మూడవది అరవై సంవత్సరాలు పైబడిన తరువాత ఈ దశలో వారి జీవితం పూర్తిగా వాతానికి లోబడి ఉంటుంది కాబట్టి అరవై ఏళ్ల పైబడినవారెవరైనా నాతోటి రాజీవయ్ నాకు మోకాళ్ళనొప్పులున్నాయి అన్నారనుకోండి అది సహజమైన విషయమే ఎముకలు బలహీనపడుతున్నాయి పూర్తిగా సహజమైన విషయమే మీ జీవితంలోని మరెన్నో ఇతర విషయాలలాగానే ఇదీ ఎంతో సహజమైన విషయం కాబట్టి అరవై ఏళ్ల నుంచి మీరు జీవించి ఉన్నంతకాలం మీరు వాతం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు అరవై ఏళ్లకు పద్నాలుగు ఏళ్లకూ మధ్య వయస్సులో మీరు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు పద్నాలుగు సంవత్సరాలకు ముందు మీరు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు ఇప్పుడు నేను కఫంతో ప్రారంభిస్తాను కఫం ప్రధానంగా ఉండే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల దినచర్య ఎలా ఉండాలి కాబట్టి వాగ్భటులు చెప్పిన దాని ప్రకారం నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ చెబుతున్నాను కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్న పిల్లలకు ఎంత నిద్ర కావాలంటే అంత నిద్ర నిద్రపోనివ్వండి మీరు ఊరికే వాళ్ళని ఆడిపోసుకుంటూ ఉండకండి సాధారణంగా నేను చూస్తూ ఉంటాను తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు ఇంతసేపు పడుకుంటావా అని వారెలాగూ పడుకుంటారు ఎందుకంటే వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు మీరు అటువంటి వారిని బలవంతంగా నిద్రలేపి లే హోంవర్క్ చేయి నీ టీచర్ ఇంత హోంవర్క్ ఇచ్చారు అని మీరు వారిని ఇబ్బంది పెడితే వారా హోంవర్క్ చేస్తే ఒరిగేదేముంది కఫా ప్రభావానికి లోనై ఉన్న వారి దినచర్యననుసరించి వీరి దినచర్య ఉండాలి వాగ్భటులంటారు వారు పది గంటల వరకు నిద్రించడానికి అనుమతి ఇయ్యబడింది అంటే వారు ఇరవై గంటల్లో పది గంటలు పడుకోవచ్చు ఇప్పుడు వారు ఇదే నిద్రను రెండు భాగాలుగా తీసుకుంటే మరీ మంచిది ఒకేసారి తీసుకుంటే కూడా పర్వాలేదు కాని రెండు భాగాలుగా తీసుకుంటే మాత్రం మంచిది అంటే రాత్రి ఎనిమిది పాటు పడుకున్నా గంటల పాటు పడుకున్నా మధ్యాహ్నం పూట ఒక గంట మాత్రం తప్పకుండా పడుకోవాలి నిజానికి మీరు గ్రహించవలసిన విషయమేమిటంటే ఈ పద్నాలుగు సంవత్సరాల వరకు వయసు కూడా మూడు కేటగిరీలకు చెంది ఉంటుంది పద్నాలుగు నుంచి ఎనిమిది వరకూ ఒక కేటగిరీ ఎనిమిదేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు మరొక కేటగిరీ మొదటి ఏడు నుంచి నాలుగేళ్ల వరకు మరొక కేటగిరీ ఒకటి నుంచి నాలుగేళ్ల కేటగిరీ విషయంలో వాగ్భటులంటారు కనీసం పదహారు గంటలు నిద్రపోవాలి నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు వారంటారు పన్నెండునుంచి పద్నాలుగు గంటలపాటు నిద్ర ఆ తరువాతి దశ గురించి వారు చెబుతారు ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వరకు కనీసం ఎనిమిది తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి కాబట్టి మీ ఇంట్లో పద్నాలుగేళ్లలోపు పిల్లలు ఉంటే వారు నిద్రపోకుండా మీరు ఆపకండి ఎందుకంటే కఫం యొక్క ప్రభావం ఉంది కఫం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీరర్థం చేసుకోండి కఫం మీకు తెలుసుకదా జిగురు పదార్థం స్నిగ్ధ పదార్థం కఫం అంటే మీరు అర్థం చేసుకోవాలంటే మీకు దగ్గు వచ్చి కళ్ళి బయటకు వచ్చిందనుకోండి ఆ కళ్ళి ఉంది కదా అదే కఫం అది స్నిగ్ధంగా ఉంటుంది జిగురుగా ఉంటుంది ఎంతో బరువైనది కూడా ఇది గురుతత్వం అంటే భారమైనది అంటే చాలా హెవీ అయినది కబట్టి స్నిగ్ధంగా ఉంటుంది అంటే జిగురుగా ఉంటుంది అలాగే భారీగా ఉంటుంది అంటే గురుతత్వమై ఉంటుంది ఇలా భారం ఎక్కువగా ఉన్న పదార్థం ఎప్పుడూ కూడా శరీరం యొక్క బ్లడ్ ప్రెషర్ను పెంచుతూ ఉంటుంది ఎప్పుడూ పెంచుతుంది ప్రతి భారమైన పదార్థం కూడా వైద్యులెప్పుడూ చెబుతూ ఉంటారు కదా తేలిక పదార్థాలు తినమని భారీ పదార్థాలు తినవద్దు అని భారీ పదార్థాలు ఎప్పుడూ శరీరం యొక్క బ్లడ్ప్రెషర్ను పెంచుతాయి ఎందుకంటే భారీ పదార్థంలో గురుత్వం ఎక్కువగా ఉంటుంది కనుక అది మీ బ్లడ్ప్రెషర్ను పెంచుతుంది కాబట్టి మీ బ్లడ్ప్రెషర్ను తక్కువ చేయడానికి బ్లడ్ప్రెషర్ బాగా పెరగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది గనుక శరీరం ఒక ఏర్పాటు చేసుకుంది ఒక వ్యవస్థను కల్పించుకుంది మీరు ఎక్కువగా నిద్రించడానికి నిద్రపోతున్నప్పుడెప్పుడు బ్లడ్ప్రెషర్ తక్కువగా ఉంటుంది మీరు నిద్రపోతున్న సమయంలో బ్లడ్ప్రెషర్ సామాన్యమైన స్థాయిలో అన్న ఉంటుంది లేదు సామాన్యం కంటే తక్కువ స్థాయిలో అన్న ఉంటుంది మీరు మేలుకుని ఉన్నంతసేపు బ్లడ్ప్రెషర్ సామాన్యం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి బాల్యంలో గురుత్వం వల్ల కఫం వల్ల జిగురు పదార్థం వల్ల వారు ఎక్కువగా నిదురించి బ్లడ్ప్రెషర్ను తక్కువ చేయవలసి ఉంటుంది తాను సక్రమంగా ఉండడానికి అందుకే వారు ఎలాగూ ఎక్కువగా నిద్రపోతారు వారు ఎక్కువగా నిద్రపోకుండా మీరు నిర్బంధించకండి ఒకవేళవారు పద్నాలుగు గంటల కంటే ఎక్కువగా నిద్రపోతున్నట్లు మీకనిపిస్తుందనుకోండి అది ఆలోచించవలసిన విషయం అది కూడా నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో అయితే ఆలోచించవలసిన పనిలేదు వారు పద్దెనిమిది గంటల వరకు పడుకున్నా పర్వాలేదు ఈ సత్యం మీ అందరికీ తెలిసినదేకూడా మీరందరూ తల్లులు మీరెందరో పిల్లల్ని పెంచి పిల్లలు ఎంత చిన్నవారైతే అంత ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే కఫం యొక్క లోనే ఉంటారు గనుక ఆ ఎక్కువ కఫాన్ని మెయింటైన్ చేయాలంటే బ్లడ్ప్రెషర్ కోసం నిద్ర ఎక్కువగా పోవలసిందే మరో దారిలేదు మరి నిద్ర ఎక్కువగా పోవాలంటే ఏం చేయాలి నిద్ర ఎక్కువగా పోవాలంటే త్వరగా పడుకోవాలి మీరడగచ్చు మరి ఎన్ని గంటలకు నిద్రపుచ్చాలి వాగ్భటులంటారు సూర్యాస్తమయమైన రెండు గంటలలోపే నిద్రపోవాలి సూర్యాస్తమయమైన రెండు గంటలలోపే ఇప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడౌతుంది చెన్నైలో ఆరు గంటలకవుతుందనుకోండి ప్రతి బాలుడు లేదా బాలిక ఎనిమిది గంటలలోపు నిద్రపోవలసిందే కంపల్సరీగా నిద్రపోవాలి ఇది వీలుపడాలంటే పిల్లల్ని మీరు టీవీకి దూరంగా ఉంచాలి వాగ్భటుల కాలంలో టీవీ లేదు ఉంటేవారెలాగూ కామెంట్ చేసి ఉండేవారు ఇది గత యాభై ఏళ్లలో వచ్చింది ఆధునిక విజ్ఞానశాస్త్రం దీన్నిచ్చింది కాబట్టి పిల్లల నిద్ర తగ్గకుండా ఉండాలంటే మీరు వారిని టీవీకి దూరంగా ఉంచండి టీవీ ప్రభావానికి లోనై ఈరోజు పిల్లలు పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు మేలుకొని ఉంటున్నారు అలా మేలుకొని ఉండడం వల్ల వారి నిద్ర తగ్గుతుంది కఫం యొక్క ప్రభావమున్నప్పుడు నిద్ర పూర్తిగా తీసుకోకపోతే కఫం అస్తవ్యస్తమవుతుంది ఇలా చెడిన కఫం పిల్లల్ని చికాకుపడేవారిగా చేస్తుంది విసుక్కునే స్వభావాన్ని కలిగిస్తుంది పిల్లలను నిద్ర పూర్తిగా పోనివ్వకపోతే వారిలో ఇలా చిరాకు పడే స్వభావం పెరుగుతుంది వారికి కోపమూ పెరుగుతుంది ఈ చిరాకు కోపమూ పెరిగితే ఇకవారు మీ మాట ఏదీ వినరు మీరు లక్ష మంచి మాటలు చెప్పండి వారు వినరు ఎందుకంటే శరీరాన్ని నియంత్రించేది మస్తిష్కం ఆ మస్తిష్కం కఫం యొక్క ప్రభావానికిలోనై ఉంటుంది ఆ కఫం దోషపూరితమయ్యింది కావలసినంత నిద్ర తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా పెద్ద సమస్యే వచ్చిపడుతుంది నేను తరచుగా ఇళ్లలో వింటూ ఉంటాను వారంటూ ఉంటారు రాజీవ్భాయ్ మా పిల్లలు మా మాట అస్సలు విన్నట్లేదు అని వారు కావలసినంత నిద్రపోయే వరకు మీ మాట వినరు కాబట్టి వారిని పూర్తిగా నిద్రపోనివ్వండి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటల వరకు పడుకోనివ్వండి ఆ తరువాత చూడండి వారెంత చక్కగా వింటారో ఇప్పుడు నేను మీ ప్రశ్న దగ్గరికి వస్తున్నాను వ్యక్తి కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నప్పుడు తాను పిల్లవాడైనా పెద్దవారైనా ఎవరైనా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే చికాకు చికాకుపడుతూ ఉంటారు కోపిష్టిగా ఉంటారు క్రోధస్వభావంతో ఉంటారు ఎప్పుడూ గొడవలకు సిద్ధపడి ఉంటారు వారిలో కఫం మరీ తీవ్రస్థాయిలో దోషపూరితమైతే ఇక వారి పరిస్థితి నిన్న బెనజీర్భుట్టోని చంపినవాడి పరిస్థితిలాగానే ఉంటుంది కఫప్రభావానికి తీవ్రంగా లోనై ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది కఫం యొక్క ప్రభావానికి ఉన్న ఏ వ్యక్తి అయినా ఎవరినైనా తుపాకీతో కాల్చగలడు తన కఫం అంత తీవ్రస్థాయిలో దోషపూరితమై ఉంటే తుపాకీతో కాల్చగలడు బాంబులు వేయగలడు ఎవరినుంచైనా రక్తం స్రవిస్తూ అది చూసినప్పుడు వారి కఫం శాంతిస్తూ ఉంటుంది అది చూస్తే వారి మనసుకు శాంతిగా ఉన్నట్లనిపిస్తుంది కాబట్టి ఈ కఫము నిజానికి మంచిదే కాని ఒక లిమిట్ దాటితే మాత్రం ఇది లోకంలోనే చాలా భయంకరమైనది ఇంకా ఎన్నో పరిశోధనలు పరీక్షల తరువాత తేలినదేమిటంటే ప్రపంచంలో నేరస్తులందరూ కూడా కఫం యొక్క ప్రభావానికి లోనయ్యే నేరాలు చేశారు అయితే కఫం దోషపూరితమైపోయింది ఈ కఫం యొక్క ప్రభావం వల్లనే ఎంతో ప్రేమకూడా కలుగుతుంది ఎంతో ప్రేమ పొడుతుంది ఇదే కఫం యొక్క ప్రభావం వల్ల చంటి చంటిపిల్లలను చూస్తే మీ హృదయంలో ఎంతో ప్రేమ ఉప్పొంగుతుంది అది కఫం యొక్క ప్రభావమే కఫమే ప్రేమను పుట్టిస్తుంది కఫమే వ్యక్తిని విషమయంగానూ చేస్తుంది ముఖ్యమైన విషయమేమిటంటే కఫం అదుపులో ఉన్నంతవరకు ప్రేమభావనను కలిగిస్తుంది సద్భావనను కలిగిస్తుంది ఇది దోషపూరితమైందంటే అదుపు తప్పిందంటే చాలా దారుణమైన భయంకరమైన పరిణామాలకు కారణమవుతుంది ఇప్పుడు నేను వాగ్భటుని విషయాన్ని పక్కనబెట్టి నా విషయాన్ని చెబితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివి వార్తల్లో విని ఉంటారు ప్రపంచంలో బాగా చెడిపోయిన పిల్లలు అమెరికాకు చెందినవారే అందరికంటే చెడిపోయినవారు ప్రపంచంలోనే అందరికంటే చెడిపోయినవారు వారి చెడు ప్రవర్తనకు లిమిటే లేదు మీరు వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు హై స్కూల్కి చెందిన పిల్లవాడు జేబులో నుంచి రివాల్వర్ తీసి ఢాం ఢాం ఢాం అనే టీచర్ని చంపి పక్కనున్నవాళ్లని చంపి చివరికి తనను తానే చంపుకుంటాడు అమెరికా జనాభా మొత్తం మహా అంటే ఇరవై ఏడు వారిలో దాదాపు మూడు కోట్ల మంది పిల్లలున్నారని వారు చెబుతారు ఈ మూడు కోట్ల మంది పిల్లల్లో ముప్పై లక్షల మంది జైళ్లలో ఉన్నారు జైళ్లలో బంధించబడి ఉన్నారు వారి 14 వయస్సు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు పన్నెండేళ్ళు పదేళ్ళు ఈ వయసుకు చెందినవారు జైల్లో ఉన్నారు ఉండవలసినది స్కూల్లో కాని ఉన్నది జైల్లో ఈ పరిస్థితి కేవలం అమెరికాకే పరిమితం కాదు కెనడా పరిస్థితి ఇంతే ఇదే పరిస్థితి బ్రిటన్ కూడా ఇదే పరిస్థితి ఫ్రాన్స్ కూడా ఇదే పరిస్థితి జర్మనీది కూడా ఇదే పరిస్థితి స్వీడన్ కూడా ఇదే పరిస్థితి స్విట్జర్లాండ్ కూడా ఈ దేశాలన్నిటిలోనూ చల్లటి దేశాలుగా పిలువబడే ఈ దేశాలన్నిటిలోనూ కూడా పిల్లలు బాగా చెడు ప్రవర్తన కలిగి ఉంటారు మీరు వింటే ఆశ్చర్యపోతారు అమెరికా యూరోప్ దేశాలలో జరిగే నేరాలన్నిటిలోనూ అరవై నుంచి డెబ్భై శాతం వరకు నేరాలు పిల్లలు చేస్తున్నారు అవి అత్యాచారాలైనా బలాత్కారాలైనా దోపిడీలైనా హత్యలైనా చేస్తున్నది పిల్లలే పిల్లలు అంటే మన ఉద్దేశంలో పద్నాలుగు ఏళ్ల లోపువారు వారు చేస్తున్నారు ఎందుకలా చేస్తున్నారు వారు దోషపూరితమైన కఫం యొక్క ప్రభావానికిలోనై ఉన్నారు దోషపూరితమైన కఫం యొక్క ప్రభావానికిలోనై ఉన్నవారెవరైనా హింసనే తలబెడతారు వారు అహింసాప్రవృత్తిని కలిగే ఉండలేరు కఫం దోషపూరితం కావడంతోటే రకరకాల హింసాపూరితమైన ఆలోచనలు వారి మనసులో ప్రవేశిస్తాయి అది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ మరిదాన్ని ఆపాలంటే ఏం చేయాలి దాన్ని ఆపాలంటే కఫాన్ని తగ్గించాలి కఫం చెడిపోకుండా కాపాడాలి కఫం చెడిపోకూడదు అంటే అందుకు అత్యద్భుతమైన మందుగా వాగ్భటులు చెబుతారు కంటినిండా నిద్రపోవడం పైసాఖర్చులేని వైద్యం అస్తవ్యస్తమైన కఫాన్ని అదుపుచెయ్యాలంటే ఈ విషయాన్ని నేను పెద్దలకుకూడా చెబుతున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో మీకే అర్థమవుతుంది మీ శరీరంలో కూడా కఫం యొక్క పరిస్థితి విషమిస్తు ఉంటే మీరు కావలసినంత నిద్ర తీసుకోండి మీ కఫం దానంతట అదే లోకి వస్తుంది ఎందుకంటే శరీరమే ఆ పనిచేస్తుంది ఈ విషయంపై శ్రద్ధ వహించండి దీనర్థం ఏమిటంటే పిల్లలను చిరాకు పడడం నుంచి కోపగించుకునే మనస్తత్వం నుంచి నెగటివిటీ నుంచి రక్షించాలంటే వారు తప్పుడు మార్గాల్లో పయనించకుండా రక్షించుకోవాలంటే వారు పెడదారి పట్టణమంటే మీకు తెలుసు ఇప్పుడు ప్రదీప్ భాయ్ చెప్పినట్లుగా పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంటినుంచి బయటికి వెళ్ళిపోవడం బాయ్ ఫ్రెండ్తోటో గర్ల్ఫ్రెండ్తోటో ఇది దోషపూరితమైన కఫం యొక్క పరిణామం ఎందుకంటే నేను ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాను హోమియోపతిలో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇంటినుంచి పారిపోయి బయటికి వచ్చినవారు ఎందుకు పారిపోయారు బాబు అంటే నాన్నగారు సరిగా ఉండరు అమ్మ సరిగా ఉండరు కన్న తల్లిదండ్రులే సరిగా ఉండరు వారికి కఫం ఎంత భయంకరమైనదో మీరే అర్థం చేసుకోండి కానీ తాము ఎన్నో కష్టాలు పడి పెంచి పోషించిన తల్లిదండ్రులే వారికి అనుకూలంగా అనిపించరు నేను మీకొక ముఖ్యమైన విషయాన్ని వినవిస్తున్నాను నా అబ్జర్వేషన్ ప్రకారం లోకంలో పిల్లల్ని పెంచడం అన్నిటికన్నా కష్టమైన పని అన్నిటికంటే కష్టమైన పని నేను భావిస్తాను ధీరూభాయి అంబానీ కావడం అన్నిటికంటే తేలికైన పని నిజమే మీ దగ్గర ఏమీ డబ్బు లేకపోయినా పదివేల కోట్లు సంపాదించడం ఇరవై వేల కోట్లు సంపాదించడం లక్ష కోట్లో యాభై వేల కోట్లో సంపాదించడం తేలికైన పనే ఎంతో తేలికైన పని కాని ఒక బిడ్డను పెంచి పోషించడం ఇద్దరిని పెంచి పోషించడం లోకంలోనే కష్టతరమైన పని మీరు ఒక ఫ్యాక్టరీని నడపవచ్చు పది ఫ్యాక్టరీలను నడపవచ్చు ఇరవై ఫ్యాక్టరీలను నడపవచ్చు ఎంతో తేలికైన పని ఎందుకంటే మీరు వాటిని నడపడానికి ఎంతోమంది మేనేజర్లు మీకందుబాటులో ఉంటారు ఎంతో విశేష పరిజ్ఞానమున్నవారు మీకందుబాటులో ఉంటారు కాని పిల్లల్ని పెంచడానికి మేనేజర్లు అద్దెకు దొరకరు ఒకవేళ దొరికినా వారు పిల్లల్ని పెంచలేరు ప్రపంచంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి కుటుంబానికి దూరంగా పిల్లల్ని పెంచడానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ యూరోప్లో చాలా జరిగాయి కాన్వెంట్లుంటాయి కదా కాన్వెంట్లు ఇవి పిల్లల్ని కుటుంబానికి దూరంగా ఉంచి పెంచే కేంద్రాలే తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు వారికోసం ఏర్పాటు చేసిన ఈ కాన్వెంట్ స్కూల్ అన్నీ ఫెయిల్ అయ్యాయి అమెరికాలోను యూరోప్లోను వారు నిజానికి పిల్లలకు నేర్పించవలసినదేదీ నేర్పించలేకపోయారు అక్కడ మర్డర్లకెక్కువగా పాల్పడుతున్నది ఈ కాన్వెంట్ల పిల్లలే హింసా కార్యాలు చేయడం జేబులు కత్తిరించడం కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ప్రపంచంలోనే చాలా గొప్ప మీరందరూ పిల్లల్ని పెంచిపోషిస్తున్నారు అంటే ఎంతో గొప్ప మీరు చేస్తున్నట్లు కాబట్టి మీరి చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి పిల్లలు సక్రమంగా ఎదగాలంటే చెడిన కఫం వారిని పెడత్రోవ పట్టించకుండా ఉండాలంటే ఎంతో ముఖ్యమైనది వారు పూర్తిగా నిద్ర వండి మీరొక పొరపాటు ఎప్పుడూ చేయకండి పిల్లలకెప్పుడైనా నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే మీరు వారి చేత ఎప్పుడూ బలవంతంగా చదివించకండి కొందరు పిల్లలకు పుస్తకం పట్టుకోగానే నిద్రొస్తుంది మీరు వారితో పుస్తకం మూసేసి పడుకోమని చెప్పండి వారు పదిహేను ఇరవై నిమిషాలు పడుకుని ఎంతో ఫ్రెష్ అయి తిరిగి వస్తారు ఎందుకంటే పడుకుని లేవడంతోటే కఫం యొక్క ప్రభావం తగ్గిపోతుంది కఫం యొక్క ప్రభావంలో నేర్చుకోవడం జరగదు ఇది గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటే విద్యార్జన సక్రమంగా జరగదు విద్యార్జన సక్రమంగా జరగాలి అంటే పిత్తం యొక్క ప్రభావంతోటే సాధ్యం పిత్తం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి కఫం యొక్క ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే విద్యార్జన సక్రమంగా జరుగుతుంది అదే కఫం అస్తవ్యస్తమైతే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది గనుక వారికి నిద్ర వస్తూ ఉంటే వారిని పడుకోమని చెప్పండి వారిని పడుకోనివ్వండి పావుగంట పడుకున్నా అరగంట పడుకున్నా గంట పడుకున్నా రెండు గంటలు పడుకున్నా ఆ తరువాత వారంతట వారిని నిద్రలేవనివ్వండి తమంతట తాము నిద్రలేస్తే కఫం పూర్తిగా శాంతించి ఉంటుంది కాబట్టి ఇక వారు ఏమి చదివినా బుద్ధికెక్కుతుంది మస్తిష్కంలో స్థిరపడుతుంది మరొక చిన్న విషయం మీరు ఉదయమే పిల్లల్ని స్కూలుకు పంపడానికి కొట్టి కొట్టి మరీ వారిని నిద్రలేపుతూ ఉంటారు చూడండి మీరు వారి విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు అది చాలా దారుణమైన విషయం అందుకు కారణమేమిటంటే మీరర్థం చేసుకోండి మీరు తప్పకుండా చేయండి అని నేను చెప్పట్లేదు కనీసం అర్థం చేసుకోండి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మీరలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మీ మనసులో ఆ విషయం మెదులుతూ ఉంటుంది ఉదయం పూట పిల్లల్ని కొట్టికొట్టి నిద్రలేపడం వల్ల వారి విషయంలో దారుణమైన పొరపాటు జరుగుతూ ఉంటుంది అదేమిటంటే ఉదయం సమయం కఫానికి సంబంధించినది ఒక రోజంతటినీ దృష్టిలో పెట్టుకుంటే ఉదయం పూట కఫానికి చెందిన సమయం ఆ సమయంలో వారికి నిద్ర బాగా పడుతుంది అది ప్రకృతి సహజం ఆ సమయంలో మీరు వారిని నిద్రలేపి బాత్రూంలోకి తోసి త్వరగా తయారవ్వు బస్ వస్తోంది ఆటోరిక్షా వస్తోంది అంటూ తొందరపెడతారు అరే ఈ బస్సులు ఆటోరిక్షాలు వారి జీవితానికేముపయోగం వారే అనుకుంటారు చదివి నేను సాధించిందేమిటి నేను చదివినదేదీ నా జీవితానికి ఉపయోగపడలేదు నిజానికి నాకిప్పుడు ఉపయోగపడుతున్నదంతా నేను స్కూల్లోనూ కాలేజీలోనూ చదవనిదే స్కూల్లోనూ కాలేజీలోనూ నేనెంతో చదివాను ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టు ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఎన్నో పుస్తకాల్ని నా శిరా రంగుతో నింపేశాను ఈ రోజు వరకు నాకు జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడలేదు ఎక్స్ ఇప్పుడు ఈ విషయాన్ని నేను నాకు గణితం నేర్పించిన ఉపాధ్యాయుణ్ణి అడిగాననుకోండి మీరెందుకు నేర్పించారు నాకు ఈ విషయాలన్నీ నాకు జీవితానికి ఏమీ ఉపయోగపడలేదు అంటే వారూ అది అంటారు ఏం చెయ్యను బాబు ఇవి నాకు జీవితానికి ఉపయోగపడలేదు నాకు నేర్పించారు గనక నేను నీకు నేర్పించాను అని నోట్ ఒరిజినల్ నవ్వులు నేను మీకు వినయపూర్వకంగా ఒక విషయాన్ని చెబుతున్నాను మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్న దానిలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు పూర్తిగా నిరర్థకంగా పోయేదే అటువంటి దాని కోసం వారిని కొట్టి తిట్టి మీరు నిద్రలేపుతున్నారు వారి జీవితంలో ఎంతో అరాచకాన్ని సృష్టిస్తున్నారు దయచేసి అలా చేయకండి ఇప్పుడు మీరంటారు మరి ఏం చేయమంటారు స్కూళ్లన్నీ ఉన్నవి పొద్దున్నే కదా మీరు స్కూల్ వాళ్ల దగ్గరకు వెళ్ళి వివరించండి పిల్లల స్కూలు సమయాన్ని మధ్యాహ్నం ఉండే విధంగా చూడండి నోట్ ఒరిజినల్ నవ్వులు మీరిప్పుడు మరో ప్రశ్న వేస్తారు మరి వారెందుకు అర్థం చేసుకుంటారు అని వారెందుకర్థం చేసుకుంటారంటే అక్కడ చదువుతున్నది మీ పిల్లలు గనుక అక్కడి మాస్టర్ గారి పిల్లలు కాదు గనుక చదువుతున్నది మీ పిల్లలు ఫీజు కడుతున్నది మీరు మీరందరూ కలిసి చెబితే వారు ఖచ్చితంగా విని తీరవలసిందే ఎందుకంటే ఆ స్కూల్ నిర్వహించబడుతున్నది మీవల్లనే మీరు స్కూలు చేత నిర్వహించబడడం లేదు మీచేత స్కూల్ ఉంది మీరు లక్షల కొద్ది వారికి డొనేషన్లిస్తూ ఉన్నారు కోట్ల కొద్దీ ఫీజులిస్తూ ఉన్నారు అందుకే మీరు చెప్పండి పిల్లల స్కూళ్లు ప్రొద్దు ప్రొద్దున్నే ఎప్పుడూ మొదలే కాకూడదు ఏడు గంటలకు పిల్లల స్కూళ్లు మొదలు కావడమనేది అసలు జరగనేకూడదు వారి స్కూల్ పదకొండు గంటలకో పన్నెండు గంటలకో మొదలు కావాలి మీరు ప్రయత్నించండి సఫలులయ్యారా సరేసరి లేదంటే మీరే ఒక కొరత స్కూల్ని ప్రారంభించండి అవును మీకదంత కష్టమైన పనేమీ కాదే ఇక్కడ కూర్చున్న మీరందరూ ఏమీ కోటీశ్వర్లకంటే తక్కువైనవారేమీ కాదు మరి మీకిందులో కష్టమైన పనేముంది మేము ఉదయం పూటే పిల్లల్ని చదివించము మేము ఆయుర్వేదాన్ననుసరించేవాళ్లము వాగ్భటుణ్ణి అనుసరించేవాళ్లము మా స్కూలు మధ్యాహ్నమే ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ప్రయత్నించండి ప్రయత్నిస్తే ప్రపంచంలో సాధ్యం కానిదేదీ లేదు నేను ఈ విషయాన్ని నా మిత్రులతో షేర్ చేసుకుంటే దేశవ్యాప్తంగా మా కార్యకర్తలు దాదాపు పద్దెనిమిది వేల మంది ఉన్నారు నేను వారితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే వారిలో కొందరు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారు కొన్నిచోట్ల ఈ ప్రయత్నం సఫలమైంది కూడా కొన్నిచోట్ల ఆ స్కూల్ వారు అంగీకరించారే విషయాన్ని వారికి వాగ్భటుడు చెప్పిన ఈ నియమాన్ని వివరించడం జరిగింది దానితో వారూ ఒప్పుకున్నారు ఎందుకంటే వారికీ పిల్లలున్నారు వారికీ తెలుసు పిల్లలకెప్పుడూ ఉదయం పూట పడుకోవాలనిపిస్తుందని అందుకే ఆ సమయంలో వారిని తప్పకుండా పడుకోనివ్వాలని ఎందుకంటే ఉదయం పూట కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అదీకాక పిల్లలు ప్రధానంగా కఫం యొక్క ప్రభావానికిలోనై ఉంటారు ఈ డబల్ ప్రభావం వల్ల పిల్లలకు ఉదయం పూట నిద్ర బాగా వస్తుంది కాబట్టి వారిని బలవంతంగా నిద్రలేపకండి వారికి ఉదయం పూట నిద్ర బాగా పట్టాలంటే వారు రాత్రిపూట త్వరగా పడుకోవాలి కాబట్టి ఎనిమిది గంటలకల్లా పిల్లలు పడుకునే విధంగా నిబంధనను ఏర్పాటు చేయండి ఎనిమిది గంటలకల్లా మీ ఇంట్లో టీవీ ఆగిపోతే వారు చూడడం మానేస్తారు ఎనిమిది గంటల తరువాత మీరు టీవీ చూస్తే వారు టీవీ చూస్తారు మీరు చేసిన దానిని చూసే పిల్లలు నేర్చుకుంటారు అందుకే ఎనిమిది గంటలకల్లా పిల్లలు పడుకునే విధంగా నియమం ఏర్పాటు వారు దాని ప్రకారం ఎనిమిది గంటలకే పడుకుంటే పూర్తిగా నిద్రపోగలుగుతారు వారు ఉదయం ఆరు గంటలకల్లా తృప్తిగా నిద్రలేస్తారు ఇక అప్పుడు మీరు వారితో ఏ పనినైనా చేయించవచ్చు వారిలో ఏ విధమైన చిరాకు ఉండదు ఏ విధమైన నెగటివ్ థింకింగ్ ఉండదు ఎందుకంటే జీవితంలో ఆహారమెంత ముఖ్యమైనదో నిద్ర కూడా అంత ముఖ్యమైనది అందుకే వారిని తృప్తిగా పూర్తిగా నిద్రపోనివ్వండి వారికి ఆ నిద్ర అవసరం ఉంది కఫం యొక్క ప్రభావానికి లోనయ్యుండే పిల్లలు కనీసం ఎనిమిది నుంచి పది గంటల వరకు నిద్రపోవాలి ఇది మొదటి విషయం రెండవ విషయం పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు ఈ విషయాన్ని నేను మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటాను మీకు గుర్తుండటానికి పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు కఫం తన ప్రభావాన్ని చూపే భాగమేమిటో మీరు శ్రద్ధగా గ్రహించి గుర్తుంచుకోండి హృదయానికి పైనుండి మస్తిష్కం యొక్క అంతిమ బిందువు క్రింది వరకు ఉన్న భాగమంతా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండే భాగం గుండెకు పైన ఇక్కడి నుంచి ఈ పైభాగమంతా ఇది కఫం యొక్క క్షేత్రం హృదయానికి క్రింద నాభి వరకు ఇది పిత్తం యొక్క క్షేత్రం నాభికి క్రింది భాగమంతా వాతం యొక్క క్షేత్రం పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు అందుకే మీరు జాగ్రత్తగా చూడండి వారికి వచ్చే రోగాలన్నీ ఇక్కడికి పైభాగానికి చెందినవే ఉంటాయి చిన్నతనంలో మొక్కుకారుతూ ఉండడం జలుబు దగ్గు ఇవన్నీ ఇదే ఏరియాకి చెందిన రోగాలు అందుకే వాగ్భటులు పిల్లలను కఫం యొక్క ప్రభావం నుంచి నిరంతరం బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండాలని చెబుతారు వారిలోని కఫం దోషపూరితం కాకుండా జాగ్రత్తపడాలని చెబుతారు అందుకు వారు సూచించినది మాలిష్ దాన్ని సూచించడానికి వారు అందమైన పదాన్ని వాడారు అభ్యంగనం మాలిష్ చాలా అవసరం పిల్లలకు మాలిష్ చేయడం చాలా అవసరం తైలంతో మాలిష్ తైలంతో మాలిష్చేయడం చాలా అవసరం నిజానికి తలులందరూ చేస్తూనే ఉంటారు అయితే తెలియకుండా వారు మరో పని చేస్తూ ఉన్నారు కఫాన్ని తగ్గించే రెండవ ప్రక్రియ ఒకటి నేను చెప్పాను నిద్రపోవడం నిద్ర కఫాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది రెండవది వారు చెప్పేది మాలిష్ రాపిడి చేయడం మర్దనా చేయడం ఇది కఫాన్ని కంట్రోల్ చేస్తుంది నిద్ర తరువాత ముఖ్యమైన విషయం మాలిష్ కాబట్టి పిల్లల్ని మాలిష్ చేయడం చాలా అవసరం కాబట్టి ఉదయం వారు నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వారికి తప్పకుండా మాలిష్ చెయ్యాలి వాగ్భటులు మరో విషయం చెప్పారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు వ్యాయామం చెయ్యవద్దు ప్రాణాయామం చేయవద్దు యోగాసనాలు కూడా చేయవద్దు ఈ విషయంపై శ్రద్ధ వహించండి కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి వ్యాయామము కాదు ఆసనాలు కాదు ప్రాణాయామము కాదు వారికి సరిపడేదల్లా మాలిషే వారి శరీరానికి రాపిడి కావాలి అందుకే నేను మీకు విన్నవించేదేమిటంటే మీరు పిల్లలను వ్యాయామం చేయడానికి ప్రోత్సహించకండి ఎన్నోసార్లు తల్లిదండ్రులు టీవీ ఛానల్ ఆన్ చేసి అక్కడ రామ్ గారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నువ్వు చేయి అంటారు అది వారి కోసం కాదు వ్యాయామము యోగము ప్రాణాయామము పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారి కోసం అవసరం వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి చాలా తక్కువగా అవసరం పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి చాలా ఎక్కువగా అవసరం కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి అసలు అవసరం లేదు వ్యాయామము ఆసనము ప్రాణాయామము కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి ఏమాత్రం కాదు వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి కొద్దిగా పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారికి చాలా ఎక్కువ ఇది వాగ్భటుల సూత్రం కాబట్టి పిల్లల్ని ఊరికే ప్రేరేపించకండి నువ్వు ఆసనాలు వేయి నువ్వు వ్యాయామం చేయి నువ్వు ప్రాణాయామం చేయి అంటూ వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల వారికి ఈ ఎక్సర్సైజ్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది వారికి మాలిష్ చెయ్యండి బాగా మాలిష్ చెయ్యండి ఇక మూడో విషయం తరువాతి సూత్రం పిల్లలకు మాలిష్ ఎక్కడ చెయ్యాలి శరీరం అంతా చేయాలా శరీరమంతా చేయండి అయితే వాగ్భటులేం చెబుతానంటే నేను మీకు కఫం యొక్క ప్రభావం ఎక్కడుంటుందని చెప్పాను చాతి మొదలుకొని పైభాగం కాబట్టి ఈ భాగాన్ని మాత్రం ఎక్కువగా మాలిష్ చేయాలి కఫం శాంతించే విధంగా కాబట్టి మీకు సూటిగా చెబుతున్నాను పిల్లలకు తలకు మాలిష్ ఎక్కువగా చేయండి తల ఈ పైభాగమంతా క్రమక్రమంగా క్రమక్రమంగా నూనెను పట్టిస్తూ ఈ తలను ఎక్కువగా మాలిష్ చేయాలి మాలిష్ దేనితో చేయాలి నూనెతో నూనె కఫనాశకం తైలము ఎప్పుడూ కఫనాశకం తలను మాలిష్చేయడం వల్ల చిన్నచిన్న రంధ్రాలుంటాయి తైలం వాటి లోనికి ప్రవేశిస్తుంది కఫాన్ని శాంతింపజేస్తుంది తద్వారా కఫం యొక్క ప్రభావంచేత పిల్లలు చెడిపోరు అంటే కోపగించుకోరు విసుగుపడరు నెగటివ్గా తయారుకారు జీవితంలో తప్పుడు పనులు చేయరు కాబట్టి తలను బాగా మాలిష్ చేయాలి తరువాత వారు చెప్పే రెండవ స్థానం కఫానికి చెందిన రెండవ ప్రముఖమైన స్థానం చెవులు ఈ చెవులు కఫానికి స్థానాలు కాబట్టి పిల్లల చెవులను రోజు మాలిష్చేయాలి తప్పకుండా చేయాలి చెవుల మాలిషెలా చేయాలి చేతికి తైలం పట్టించుకుని ఇలాయిలా తిప్పండి మళ్ళీ వ్యతిరేక దిశలో తిప్పండి మళ్లీ ఇలా తిప్పండి వారి చెవుల్లో కొద్దిగా నూనె వేయండి ఎందుకంటే చెవులు కఫానికి కేంద్రాలు అందుకే నూనె వేయడం వల్ల కఫం శాంతిస్తుంది పూర్వకాలంలో మన తల్లులు పిల్లలకు రోజూ చెవుల్లో నూనె వేసేవారు వారు తెలియకుండానే ఎంతో గొప్ప వైజ్ఞానికమైన పని చేస్తూ ఉండేవారు చూసారా పూర్వకాలం తల్లుల విషయం ఈ కాలం తల్లులైతే నూనె జిగురుగా ఉంది అంటారు నూనే జిగురుగా ఉన్నంత సేపే నూనే లేకుంటే అది నూనే కాదు పూర్వకాలంలో తల్లులు పిల్లలకు క్రమబద్ధంగా చెవుల్లో నూనె వేస్తూ ఉండేవారు కాబట్టి మీరు పిల్లలకు చెవుల్లో నూనె వేస్తూ ఉండండి ఇప్పుడు ఏ నూనె వేయాలి అన్న ప్రశ్న మీకు కలుగుతుంది వాగ్భటులు ఈ విషయానికి సంబంధించిన సూత్రాన్ని తెలియజేస్తున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించిన తైలం మీరు చెన్నైలో ఉంటున్నారు చెన్నై భారతదేశంలో వేడిమి ప్రదేశాల్లో ఒకటి వేడి ప్రదేశాల్లో చల్లగా ఉండే నూనె మంచిది అన్నిటికంటే చల్లటి తైలం కొబ్బరి నూనె కాబట్టి చెన్నైలో ఉండేవారికి కొబ్బరి నూనె చాలా మంచిది తినడానికి కూడా కొబ్బరి నూనె మంచిది అదే మీరు బీహార్లో ఉంటే నేనక్కడికి వచ్చినప్పుడు మీకు కొబ్బరి నూనె తినమని చెప్పను కొబ్బరి నూనె మాలిష్ చేయమని చెప్పను మిమ్ములను ఆవ నూనెను వంటకాలకు ఉపయోగించమని ఆవ నూనెతోటే మాలిష్ చేయమని చెబుతాను అదే మీరు ఇంకా అటువైపు వెళితే పంజాబ్ హర్యాణాల వైపు వెళితే నేను మీతో ఈ నూనెల సంగతి వదిలిపెట్టండి మీరు ఆలివ్ ఆయిల్ను ఉపయోగించండి అని చెబుతాను ఏరియాను బట్టి కాబట్టి మీ ఏరియాను బట్టి మీకు చెబుతున్నాను మీరు కొబ్బరి నూనెతో మాలిష్ చేయవచ్చు కొబ్బరి నూనెను వంటకూ ఉపయోగించవచ్చు పిల్లల విషయంలో క్రమబద్ధంగా తల మరియు చెవులు మాలిష్ చేస్తూ ఉండాలి తరువాత విషయం కళ్ళు కళ్ళు కూడా కఫానికి కేంద్రాలే అన్నిటికన్నా ముఖ్యమైన కఫం యొక్క కేంద్రం తల రెండవ స్థానంలో చెవులు మూడవ స్థానంలో కళ్ళు కళ్ళు కఫానికి కేంద్రాలే కంటికి సంబంధించిన ఎన్నో రోగాలు తొంభై రోగాలు కఫ సంబంధిత రోగాలే ఉదాహరణకు ఇంతకుముందు నేను చెప్పాను కదా క్యాటరాక్ట్ వచ్చిందనుకోండి అది కఫరోగమే శుక్లం వచ్చిందనుకోండి అది కఫరోగమే గ్లూకోమ వచ్చిందనుకోండి కఫరోగమే కళ్ళు ఎర్రబడుతున్నాయనుకోండి కఫం యొక్క ప్రభావమే కాబట్టి పిల్లల కళ్ళను జాగ్రత్తగా సంరక్షించాలి అప్పుడే వారికి కళ్లజోళ్లు రాకుండా ఉంటాయి ఇప్పుడు మరి కళ్ల విషయంలో ఏం చేయాలి ఎందుకంటే కళ్లలో తైలం వెయ్యకూడదు నూనెకూ కంటికీ సరిపడదు ఎందుకంటే కళ్లలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది కళ్లలో నూనె వేస్తే ఆ నూనె ఆ తో కలిస్తే తేడా చేస్తుంది కాబట్టి కళ్లకు నెయ్యి మంచిది దేశవాళీ ఆవు నెయ్యి పిల్లల విషయంలో క్రమం తప్పకుండా దేశవాళీ ఆవునెయ్యిని కంటికి పెట్టగలిగితే చాలా మంచిది దేశవాళీ ఆవునెయ్యి ఇది కఫాన్ని శమింపజేస్తుంది అయితే మీకు ఏదైనా కారణవశాత్తు దేశవాళీ ఆవు నెయ్యి లభించకపోతే వాగ్భటులు చెబుతారు మరొక ఉంది కంట్లో ఉపయోగించడానికి అది కాటుక కాటుక అంటే కార్బన్ కార్బన్ కఫాన్ని శాంతింపజేయడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది కాబట్టి పిల్లలకు తప్పకుండా కాటుక పెట్టాలి వాగ్భటులు చాలా అందమైన పదాన్ని ఉపయోగించారు అందమైన పదం ఇక వాగ్భటులు ఎంత దయాళువులో ఎంత కృపామయులో అంటే వారు కాటుకను ఎలా తయారు చేయాలో కూడా తెలియజేశారు పిల్లల కంట్లో పెట్టవలసిన సౌవీర అంజనం ఎలా తయారుచేయాలి దాని తయారీలో ఉపయోగించేది ఆవుపాలు ఇంకా అడవి పసుపు లేదా కస్తూరి పసుపు అడవి పసుపు తెలుసుకదా పసుపు వేరు అడవి పసుపు వేరు ఆ కస్తూరి పసుపు ఆవుపాలు ఆవునెయ్యి ఇటువంటి ఐదారు పదార్థాలతో తయారవుతుంది అది చేసే పద్ధతంతా పుస్తకంలో వ్రాయబడింది దాని గురించి నేనెక్కువగా సమయం కేటాయించదలుచుకోలేదు కాబట్టి పిల్లలకు క్రమం తప్పకుండా కంటిలో కాటుక పెట్టాలి కఫాన్ని శాంతింపజేయడానికి చెవిలో నూనె తలపై నూనెతో మర్దన సరేనా వారికి ఇవి మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి ఇక తరువాత విషయం వారి అన్నపానీయాల గురించి కఫ లోనై ఉండే పిల్లలకు అన్నపానీయాలలో పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి పాలు పాలు లేకుండా పిల్లలకు జీవితమే లేదు పాలు పిల్లలకు చాలా అవసరం ఇక వారికి అవసరమైన రెండవ పదార్థం వెన్న వెన్న తరువాత మూడవ పదార్థం నెయ్యి నెయ్యి తరువాత నూనె ఆ తరువాత మీరు సాధారణంగా తీసుకునే పదార్థాలు బెల్లం పిల్లలకు చాలా అవసరం కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఉపకరించే పదార్థాలన్నీ నెయ్యిగాని దేశవాళి ఆవుకు చెందినది పాలుగాని పెరుగు గాని మజ్జిగ గాని వెన్నగాని బెల్లం గాని ఇవన్నీ కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఉపకరిస్తాయి కాబట్టి ఇవి పిల్లల భోజనంలో క్రమం తప్పకుండా ఉండాలి ఇప్పుడు బెల్లం ఉంది కదా దానిని ఎన్నో రూపాలలో పిల్లలు తీసుకోవచ్చు నేరుగా బెల్లం తీసుకోవచ్చు లేదు బెల్లం పట్టీని తినవచ్చు దానినే చిక్కి అని కూడా అంటారు నువ్వులతో చేసినది అయితే మరీ మంచిది వేరుశనగపప్పుతో చేసినా పర్వాలేదు లేదంటే శనగపప్పుతో చేయవచ్చు కాబట్టి పిల్లల డైలీ డైట్లో ఈ పదార్థాలు తప్పకుండా ఉండాలి బెల్లం ఉండాలి నువ్వులుండాలి వేరుశనగలు ఉండాలి ఇవన్నీ మీకు భారంగా అనిపించేవన్నీ ఇవి కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తాయి కాబట్టి భారీ పదార్థాలను పిల్లలకు క్రమం తప్పకుండా ఇవ్వండి ఒక్క పదార్థాన్ని మాత్రమే నిషేధించడం జరిగింది వాగ్భటులు నిషేధించినది ఒకే పదార్థాన్ని అది పలుచటి పిండి వారు చెప్పినది పలుచటి పిండి అని దానిని ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఎందుకంటే అది ఈ రోజుల్లో మనకి లభిస్తూ ఉంది వాగ్భటుని కాలంలో లేదు ఆ పదార్థమే మైదా కాబట్టి మైదాతో తయారు చేసిన పదార్థాలను మాత్రం తినిపించకూడదు మైదాతో తయారు చేసిన పదార్థాలను ఎందుకు తినిపించకూడదంటే ఇవి కఫాన్ని దోషపూరితం చేస్తాయి తక్కిన పదార్థాలన్నీ కఫాన్ని సమతుల్యంగా ఉంచుతాయి కానీ మైదాతో తయారు చేసిన పదార్థాలు మాత్రం కాఫాన్ని అస్తవ్యస్తం చేస్తాయి కాబట్టి పిల్లలకు మైదాతో తయారు చేసిన పదార్థాలు పెట్టకూడదు వారు మైదాపప్పు అడిగితే తినిపించకూడదు వారు మైదాతో తయారు చేసిన సమోసాలు అడిగితే పిండితో తయారు చేసిన సమోసాలివ్వాలి కానీ మైదాతో తయారు చేసిన సమోసాలు ఇవ్వకూడదు మైదాతో చేసిన కచోరీలు ఇవ్వకూడదు కచోరీలు వారు అడిగేటట్లయితే పిండితో తయారు చేసిన కచోరీలు ఇవ్వాలి మైదా తప్ప తక్కిన అన్ని పదార్థాల విషయంలోనూ వాగ్భటులంటారు కఫం యొక్క ప్రభావంతో వాటిని కూడా వారు జీర్ణం చేసుకోగలరు కాబట్టి మాలిష్ విషయం అయిపోయింది భోజనం విషయం అయిపోయింది తరువాత స్నానం ఎప్పుడూ మాలిష్ చేసిన తరువాత స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత మాలిష్ చేయడాన్ని వారు నివారించారు మొదట మాలిష్ చేయాలి తరువాత స్నానం చేయించాలి కాబట్టి మాలిష్ చేయాలి మీరు అడగవచ్చు ఎంతసేపు మాలిష్ చేయాలి ఈ విషయంలో వారెంతో అందంగా చెప్పారు పిల్లలకు మాలిష్ చేస్తూ ఉంటే ప్రక్కల నుంచి వారికి చెమట పుట్టడం మొదలైతే ఇక మీరు మాలిష్ చేయడం ఆపవచ్చు వారు సమయాన్ని చెప్పలేదు పది గంటలు చేయాలి ఇరవై గంటలు చేయాలి నలభై నిమిషాలు చేయాలి ఇలా కాదు ఎందుకంటే ఆ సమయం ఒక్కొక్క బిడ్డకు వేరువేరుగా ఉంటుంది ఆయన ఎంత చక్కటి అబ్జర్వేషన్ తెలియజేశారంటే మీరు మాలిష్ చేస్తూ ఉంటే పిల్లలకు ప్రక్కల నుంచి చెమట వచ్చిందంటే ఇక మీరు మాలిష్ ఆపవచ్చు వారంటారు కొందరు పిల్లల విషయంలో ప్రక్కల నుంచి చెమటలు పట్టకపోవచ్చు వారికి నుదుటిపై చెమటలు పట్టవచ్చు అప్పుడైనా మాలిష్ ఆపాలి సరేనా ఇది మాలిష్ మాలిష్ తరువాత స్నానం స్నానం గురించి వాగ్బాటులేం చెబుతారంటే కఫాన్ని తగ్గించే పదార్థాలను మాత్రమే స్నానానికి ఉపయోగించాలి ఇప్పుడు నేను మీకు ఆధునికంగా తెలియజేస్తాను వాగ్భటులైతే ఇలా చెప్పలేదు వారన్నదల్లా కఫాన్ని తగ్గించే పదార్థాలను మాత్రమే స్నానానికి ఉపయోగించాలి కఫాన్ని తగ్గించగలగడానికి మీ ఇంట్లో ఉన్న అత్యుత్తమమైన పదార్థం శనగపిండి రెండవ అత్యుత్తమమైన పదార్థం అది మా ప్రాంతంలో అయితే దొరుకుతుంది మీ దగ్గర అది దొరుకుతుందో లేదో తెలియదు గంధపు చెక్క పౌడర్ వాగ్భటులు అంటారు ఇది కఫాన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి గంధపు చెక్క పౌడర్ లేదా గంధపు పౌడర్ అలాగే శనగపిండి ఇంకా లావుపాటి పిండి ఏదైనా గోధుమలదైనా శనగలదైనా పప్పుదైనా ఏదైనా లావుపాటి పిండి తరువాత వారంటారు ఎర్ర ఎర్రకందిపప్పు పిండి తరువాత పెసరపప్పు పిండి ఇవన్నీ కఫాన్ని తగ్గించే పదార్థాలు కాబట్టి వారంటారు పిల్లల స్నానాన్ని ఇవే పదార్థాలతో చేయించాలి అంటే సూటిగా వీటి అర్థమేమిటంటే సబ్బును ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ సబ్బు కదా ఇది కెమికల్ కెమికల్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా ఈ కాస్టిక్ సోడా కఫాన్ని నింకా రెచ్చగొడుతుంది అందుకే పిల్లల విషయంలో పొరపాటున కూడా సబ్బును ఉపయోగించకూడదు వారిని శనగపిండితో స్నానం చేయించాలి లేదంటే ముల్తాని మట్టితో స్నానం చేయించాలి లేదంటే చందనపు పొడితో స్నానం చేయించాలి ఎందుకంటే ఇవన్నీ కఫాన్ని శాంతింపజేసే పదార్థాలు ఈ పదార్థాలతోటే స్నానం చేయించాలి ఇంట్లో నలుగుపిండిని తయారు చేసుకుని ఉంచాలి నలుగుపిండితోటే స్నానం చేయించాలి పొరపాటున కూడా పిల్లలను సబ్బుతో స్నానం చేయించకూడదు మీరు పొరపాటున సబ్బుతో స్నానం చేయిస్తే అదిగాని కళ్లలోకి వెళ్ళిందనుకోండి దానివల్ల చాలా ప్రమాదం వాటిల్వచ్చు ఎందుకంటే కళ్ళు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటాయి సబ్బు చాలా తీక్ష్ణమైనదై ఉంటుంది అది పిత్తము ఇంకా వాతం యొక్క ప్రభావానికి లోనైన పదార్థం కనుక ఆ ఇద్దరు శత్రువులు కలిస్తే సబ్బు ఇంకా కంటిలోని జలము దానివల్ల ఎన్నో సమస్యలొస్తాయి ఎలాగూ పిల్లలు కంట్లో సబ్బుపడి ఏడుస్తూ ఉంటారు ఈ మధ్య టీవీలో ఒక వ్యాపార ప్రకటన వస్తూ ఉంది కన్నీళ్లను రప్పించకుండా ఉండే సబ్బు అంటూ అటువంటిది ప్రపంచంలో ఉండే అవకాశమే లేదు అది మిమ్మల్ని మూర్ఖులను చేసే పద్ధతి కంటినుంచి నీరు తెప్పించినటువంటి సబ్బు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే సబ్బు పిత్తము మరియు వాతముల ప్రభావానికి లోనైనది కన్ను కఫం యొక్క ప్రభావానికి చెందినది కంటికి తాకితే కంటి నుండి నీరు వచ్చే తీరుతుంది అయితే ఒకే విధమైన పరిస్థితుల్లో అది అవకాశముంది సబ్బులో కాస్టిక్ సోడా బాగా తక్కువగా ఉండి గ్లిసరిన్ ఇంకా నూనె బాగా ఎక్కువగా ఉంటే మాత్రమే గ్లిసరిను నూనె ఎక్కువగా ఉండేటట్లయితే ఇక మీరు నలుగుపిండిలోనే నూనెను కలిపి స్నానం చేయించవచ్చు కదా సబ్బొకటెందుకు కొనడం జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సోపు ముప్పై ఐదు రూపాయలు మూడు వందల యాభై రూపాయల కిలో ముప్పై ఐదు రూపాయలకు వంద గ్రాములు మూడు వందల యాభై రూపాయలకు కిలో జీడిపప్పు కన్నా ఖరీదైనది జీడిపప్పు రెండు రూపాయల కిలో సబ్బు మూడు వందల యాభై రూపాయలు కిలో కన్నా ఖరీదైనది బాదంపప్పు మూడు వందల రూపాయలు కిలో సబ్బు మాత్రం మూడు రూపాయల కిలో ఇక స్నానం చేసిన తరువాత అది ఎక్కడికి పోతుంది నీళ్లపాలే కదా ఇయ్యేది మొత్తం మూడు వందల యాభై రూపాయలను నీళ్లపాలే చేస్తున్నారు మీరు అందుకు బదులుగా మీరు పిల్లలకు జీడిపప్పు తినిపించడం బాదంపప్పు తినిపించడం చాలా మంచిది కాబట్టి స్నానం చేయించడానికి నలుగుపిండి ఎంతో చౌకైనది మరిదాని క్వాలిటీ విషయమేమిటి అది కఫాన్ని శమింపజేస్తుంది కఫాన్ని శాంతింపజేస్తుంది అందుకే నలుగుపిండి స్నానం పిల్లలకు చాలా అవసరం తరువాత విషయం స్నానం తరువాత పిల్లల యొక్క అన్నపానీయాల గురించి నేను మీకు చెప్పాను కఫాన్ని శమింపజేసే పదార్థాలను క్రమం తప్పకుండా వారి చేత తినిపించాలి అటువంటి కొన్ని పదార్థాలు నేను మీకు తెలియజేశాను పాలు పెరుగు మజ్జిగ అలాగే భారీగా ఉండే ధాన్యమేదైనా సజ్జలు జొన్నలు ఇటువంటివి ఇవన్నీ కఫాన్ని శాంతింపజేసే పదార్థాలు ఆవుపాల నుంచి వచ్చిన వెన్న ఇంకా నెయ్యి ఈ రెండింటిలో వెన్న నెయ్యి కన్నా చాలా మెరుగైనది ఎందుకంటే వెన్న వారి కఫాన్ని శాంతింపజేయడంలో ఎంతో సహకరిస్తుంది కాబట్టి వారి భోజనంలో సాధ్యమైనంత ఎక్కువగా వెన్నను తినిపించాలి దానితో పాటుగా మీరు కూడా తీసుకునేటువంటి అన్నము పప్పు మొదలైనటువంటి పదార్థాలన్నీ తరువాత సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో వారి పిత్తము కొద్దిగా ప్రకోపిస్తుంది పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య కాలంలో పిత్తము కొద్దిగా ప్రకోపిస్తుంది పన్నెండు గంటల వరకు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు పన్నెండు నుంచి నాలుగు వరకు పిత్తము ప్రకోపిస్తుంది ఆ సమయంలో నెయ్యితో తయారు చేసిన పదార్థాలను తినిపించాలి నెయ్యితో తయారు చేసిన పదార్థాలు రాత్రిపూట ఈ పిల్లలు వాతం యొక్క ప్రభావానికి లోనవుతారు ప్రధానంగా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు కాని కొద్దిగా వాతం ప్రకోపిస్తుంది కాబట్టి వాతాన్ని శమింపజేసే పదార్థాలను రాత్రిపూట వారికి తినిపించాలి ఆ పదార్థాలేమిటో నేను మొదటి రోజే మీకు చాలా వరకు చెప్పాను ఇది పిల్లల యొక్క దినచర్య ఏడు గంటలకే వారు పడుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి ఏడు గంటలకు అనుకూలమైన వాతావరణం పడుకోవడానికి ఉంటే వారు ఎనిమిది గంటలకైనా పడుకుంటారు నిద్రపోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించేది టీవీని స్విచ్ ఆఫ్ చేయడం మీకు నేను చేసే విన్నపమేమిటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నంతవరకు మీరసలు కేబుల్ కనెక్షనే తీసుకోకండి చిన్నపిల్లలు ఉన్నంతవరకు వారికి కొద్ది తెలివి వచ్చిన తరువాతయితే పరవాలేదు వారికి కొద్దిగా తెలివి రావడం అంటే స్విచ్ ఆఫ్ చేయాలంటే ఎలాగో తెలియడం అప్పుడైతే పరవాలేదు కానీ పిల్లలు బాగా చిన్నగా ఉన్నంతవరకు మాత్రం ఏడాది ఏడాదిన్నర రెండేళ్లు రెండున్నరేళ్ల వయసు వరకు కేబుల్ కనెక్షన్ తీసుకోకపోతే మంచిది లేదు కేబుల్ కనెక్షన్ ఉన్నా టీవీని ఆఫ్ చేసి ఉంచాలి వారి ముందు టీవీని ఆన్ చేయకూడదు లేకుంటే వారు పోగోని చూడడం మొదలు పెడతారు పోగో అవును కార్టూన్ ఫిల్మ్స్ చూస్తారు ఎందుకు చూస్తారు కొద్దిగా అర్థం చేసుకోండి కఫం యొక్క ప్రభావానికి లోనైన పిల్లలు ఈ విషయాన్ని నేను మీకు వివరించాలనుకుంటున్నాను కఫం యొక్క ప్రభావానికి లోనైన పిల్లల్లో కాల్పనికత బాగా ఎక్కువగా ఉంటుంది నేను కొద్దిసేపటి క్రితమే చెప్పాను కదా ఈ కఫం సమతుల్యంగా ఉంటే వ్యక్తిలో ఎంతో సృజనాత్మకతను పెంచుతుంది అది వ్యక్తిని ఎంత సృజనాత్మకునిగా ఎంత వైజ్ఞానికునిగా చేస్తుందో చెప్పలేము అదే దోషపూరితమైతే మాత్రం అందరిని మించిన నేరస్తుడిగా తయారుచేస్తుంది పిల్లలు కఫం యొక్క ప్రభావానికిలోనై ఉండడం వల్ల వారిలో కాల్పనికత చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వారిని ఆలోచింపజేయడానికి సహకరించే ప్రతి పరిస్థితి వారికి ఎంతగానో నచ్చుతుంది మీరొక కథను వినిపించారనుకోండి పిల్లలు కథల్ని ఎంతో ఆసక్తిగా వింటారు ఎందుకు వింటారు అది వారి కాల్పనికతకు సహకరిస్తుంది ఇప్పుడు మీరు అనగనగా ఒక రాజుండేవాడు అన్నారనుకోండి ఆ మాట తోటే వారు మొదలు పెట్టేస్తారు మీరు తరువాతి మాట చెప్పడానికి ముందే వారు పూర్తిగా ఊహించేసుకుంటారు రాజు ఎలా ఉంటాడు తను సింహాసనం మీద కూర్చున్నాడా నెల మీద కూర్చున్నాడా పక్కన రాణి ఉందా లేదా ఎదురుగా సేవకుడున్నాడా లేదా మంత్రి ఉన్నాడా లేదా ఇలా మీరు చెప్పడానికి ముందే వారి మనసులో మొత్తం ఫిలిమంతా తిరిగిపోతుంది ఒక రాజున్నాడు అనడంతోటే సరే తరువాతేమిటి అంటారు మీరు ఒక రాణి ఉంది అనడంతోటి ఇక కి సంబంధించిన విషయాలన్నీ అయితే తరువాతేమిటి మీరన్నారనుకోండి ఇద్దరూ చనిపోయారు కథ పూర్తయింది అని వాళ్లకది ఏమాత్రం నచ్చదు మీరు పిల్లల్ని ఏదో ఒక విధంగా సముదాయించడానికి ఈ కథ చెబుతారు ఒక రాజున్నాడు ఒక రాణి ఉంది ఇద్దరూ చనిపోయారు కథ పూర్తయింది అని అది వారికి ఏమాత్రం నచ్చదు ఎందుకంటే వారి కాల్పనికత ప్రారంభమైన దశలోనే మీరు కథని పూర్తి చేసేశారు మీరు వారిని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటారు వారదే సమయంలో కాల్పనిక లోకంలో విహరిస్తూ ఉంటారు కాబట్టి మీరు కథను ఎంత పొడుగ్గా సాగదీస్తే అంత మంచిది నేను మీకిచ్చే సలహా ఇదే కథను సాధ్యమైనంత ఎక్కువగా పొడిగించండి అది ఏక్తాకపూర్ సీరియలంత పొడుగైనా పర్వాలేదు ఈ ఏక్తాకపూర్ సీరియళ్లలో ఎంత ఎలాస్టిసిటీ ఉంటుందంటే సంవత్సరాలు గడిచిపోతున్న సీరియల్కి మాత్రం ముగింపుండదు అత్తగూడా చనిపోయింది కోడలు కూడా చనిపోయింది ఒక జనరేషన్ అంతా పోయింది రెండో జనరేషన్ వచ్చింది అయినా సీరియల్ మాత్రం ఆగలేదు పిల్లలకు ఇదే విధంగా ఉండాలి కథ మీరు వారిలోని కాల్పనికతను ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి అంటే మీరు ఏదైతే కథను చెబుతున్నారో దానిని చిన్నదిగా చేయడానికి చూడకూడదు వారు వింటూ వింటూ నిద్రపోతే చాలా మంచిది ఇక మీతో నా విన్నపమేమిటంటే వారికి సరియైన కథలను ఎన్నుకుని వినిపించండి ఈ రోజు సామాజిక పరిస్థితుల్లో మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో అందుకు తగ్గ కథలను వారికి వినిపించండి మహావీర భగవానుని వంటి పిల్లవాడు మీకు కావాలంటే మహావీరభగవాను కథను వినిపించండి వారు వింటారు ఎంతో ఆసక్తితో వింటారు అయితే కాల్పనికతతో పాటుగా మీరు వారు రాణాప్రతాప్ వంటివారిగా తయారు కావాలనుకుంటే రాణాప్రతాప్ కథను వినిపించండి లక్ష్మీబాయిలా కావాలనుకుంటే ఆ కథనే వినిపించండి ఎందుకంటే పిల్లల కాల్పనికత మీకంటే చాలా గొప్పది ఈ విషయాన్ని మీరు గుర్తించండి అయితే వారి దగ్గర శబ్దముల భాండాగారం చాలా చిన్నది ఇది వేరే విషయం వారి దగ్గర పదజాలము చిన్నదే కాని ఆలోచించడంలో మాత్రం వారు మీకంటే ముందుగా ఉంటారు కాబట్టి మీరు మాటలనివ్వండి వారి దగ్గర కావలసినంత కాల్పనికత ఉంది అందుకు తగ్గ చిత్రాలను వారే రూపొందించుకుంటారు పిల్లలకు మీరు ఎంత దీర్ఘమైన కథలను వినిపిస్తే వారు అంతే గొప్పగా క్రియేటివ్గా తయారవుతారు పిల్లలను గొప్ప శాస్త్రజ్ఞులుగా తయారు చేయాలంటే వారిలో కాల్పనికత ఎంతో గొప్పగా ఉండాలి ఏ పిల్లలనైనా మంచి శాస్త్రజ్ఞులుగా తయారు చేయాలంటే వారిలో కాల్పనిక శక్తి అత్యధికంగా ఉండాలి ఆ కాల్పనిక శక్తి ఎక్కువగా ఉండాలంటే మీరు కథలను అంతే పొడుగ్గా చెప్పాలి గొప్ప మ్యాథమెటీషియన్గా చేయాలనుకుంటే కూడా వారి కాల్పనిక శక్తి చాలా గొప్పగా ఉండాలి వారి కాల్పనిక శక్తి గొప్పగా ఉండాలంటే మీరు వినిపించే కథలు చాలా దీర్ఘమైనవై ఉండాలి వారు కథలు వినడంలో ఎంతగా నిమగ్నం ఇక వారికి టీవీ యొక్క అవసరమే లేదు పోగో అవసరం రాదు కార్టూన్ నెట్వర్క్ అవసరం రాదు ఏమీ అవసరం రాదు మీరు వినిపించే కథలో వారి కాల్పనికత రమిస్తూ ఉంటే అంతకుమించి కావలసినదేమీ లేదు ఇక నేను చివరిగా చెప్పే మరో చిన్న విషయం ఎందుకంటే తరువాతి విషయం చెప్పడానికి సమయం సరిపోవడం లేదు పిల్లలు మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించారనుకోండి వారు తమ కాల్పనిక శక్తిని ప్రోత్సహించుకోవడానికే మిమ్మల్ని అడుగుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి వారి ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానమివ్వండి ఇప్పుడు ఉదాహరణకు వారు ఈ టమాటా ఎందుకు ఎర్రగా ఉంది అని అడిగారనుకోండి ఉదాహరణకు వారు అడిగారనుకోండి టమాటా ఎర్రగా ఎందుకుంది అని మీకు దాని సమాధానం తెలియదు మీకు తెలియదు టమోటా ఎర్రగా ఎందుకుంటుంది అని అలాగని మీరేదో మీ నోటికి వచ్చిన సమాధానాన్ని వారికి చెప్పకండి దేవుడిలా చేశాడు అందుకిలా ఉంది ఇందుకిలా ఉంది ఇటువంటివన్నీ కూడా మీరు వారికి నిజాయితీగా చెప్పండి చూడమ్మా లేదు చూడు బాబూ నాకు దీని సమాధానం తెలియదు నేనిది తెలుసుకుని రేపు నీకు చెబుతాను లేదు ఎల్లుండి తప్పకుండా తెలుసుకుని చెబుతాను పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నారు అంటే వారి కాల్పనికతను తృప్తిపరచుకోవడానికే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఎప్పుడూ వారికి తప్పుడు సమాధానాలు చెప్పకండి వారడుగుతారు ఈ చంద్రుడిలా తెల్లగా ఎందుకు మెరుస్తున్నాడు ఈ నక్షత్రాలు ఇలా ఎందుకు మెరుస్తున్నాయి ఈ సూర్యుడిలా ఎందుకు వెలుగుతున్నాడు లేదు పచ్చగా ఎందుకు కనిపిస్తున్నాడు ఈ ఆకులు ఆకుపచ్చగా ఎందుకున్నాయి ఇవి పసుపచ్చగా మారిపోతున్నాయంటే ఇలా ఆకుపచ్చగా ఉన్నవి పసుపచ్చగా ఎందుకు మారిపోతున్నాయి ఇటువంటి ప్రశ్నలు వారడుగుతారు వాటికి సమాధానాన్ని మీరు నిజాయితీగా చెప్పండి అంటే దానర్థం మీరూ నేర్చుకోవలసి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నేర్చుకోవాలి అంతేగాని మీరు మీ నోటికొచ్చిన సమాధానాలు చెబితే కొన్ని రోజులకు వారు నిజం తెలుసుకున్న తరువాత వారిక మిమ్మల్ని ఏమాత్రం గౌరవించరు వారి అధ్యాపకులు వారికి తెలియజేసిన తరువాత ఇదిగో ఈ కారణం చేత టమోటా ఎర్రగా ఉంటుంది ఈ కారణం చేత ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఈ కారణం వల్ల చంద్రుడు మెరుస్తాడు ఈ కారణం వల్ల సూర్యుడు పసుపచ్చగా కనిపిస్తాడు ఈ విషయాలన్నీ వారు వైజ్ఞానికంగా తెలుసుకున్న తరువాత వారి మనసులో మీ పట్ల గౌరవం నయా విలువ కూడా చేయదు వారంటారు మీరిలా చెప్పారు మా టీచర్ ఇలా చెప్పారు కాబట్టి ఇలా వారు మీనుంచి మరలి ఆ టీచర్ వైపుకు వెళ్ళిపోతారు టీచరు వైపుకు మరలారు అంటే ఇక బిడ్డ మీ చేజారినట్లే తాను టీచరుకు దగ్గరవుతున్న కొద్ది క్రమక్రమంగా తనపై మీ కంట్రోల్ తగ్గుతూ వస్తుంది ఇక తాను టీచరు మాటను శిలాశాసనంగా భావిస్తాడు మీమాటను అసలు లెక్కచేయడు అందుకే నేను కొద్దిసేపటి క్రితమన్నాను పిల్లలను పెంచి పోషించడం ప్రపంచంలో అతి కష్టతరమైన పని కాబట్టి మీరు పిల్లలతో ప్రకృతి సిద్ధంగా వారికి ప్రసాదించిన కఫ ప్రవృత్తికి అనుగుణంగా ప్రవర్తించాలి కఫస్వభావము అంటే కాల్పనికత కఫస్వభావము అంటే ఇమాజినేషన్ లిమిట్లెస్ ఇమాజినేషన్ వారిది అవధులు దాటిన కాల్పనికత మీరు చూస్తున్నారు కదా ప్రపంచంలోని పిల్లలందరూ కూడా హ్యారీపాటర్ చదవడానికి ఆరాటపడిపోతూ ఉంటారు కదా మీరూ నేను అనుకుంటాం ఇంతకీ ఏముందా హ్యారీపాటర్లో అని అందులో ఉన్నది మరేమిటో కాదు గారడి అది వాస్తవం కాదు కాని ఆ కాల్పనికత వారికెంతో తృప్తినిస్తూ ఉంది అందుకే కోట్లకొద్దీ ప్రతలు అమ్ముడుపోతూ ఉన్నాయి హ్యారీ పాటర్ మీకు ఇష్టమున్నా లేకున్నా ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు ఆ సమయంలో వారు ఎంతో కాల్పనిక శక్తిని కలిగి ఉంటారు అందువల్లనే వారికి ఈ మ్యాజిక్కి సంబంధించిన విషయాలు ఈ ఇంద్రజాలము ఈ గారడీలకు సంబంధించిన విషయాలు ఎంతో నచ్చుతాయి వారిలోని కాల్పనికతను పెంచడానికి ఇవెంతగానో సహకరిస్తాయి ఈ డిటెక్టివ్ నవలలుంటాయి కదా వాటిని పిల్లలు ఎంతో ఆసక్తిగా చదువుతారు అమెరికాలో అయినా ఇక్కడైనా వ్యత్యాసమల్లా అమెరికాలో ఆంగ్లంలో చదువుతారు ఇక్కడ హిందీలో చదువుతారు అంతే తప్పితే తప్పకుండా చదువుతారు చందమామా ఈ మాసపత్రిక వస్తూ ఉంటుంది పిల్లల కోసం చందమామామ నందన్ ఇటువంటి పత్రికల్లో కొన్ని ప్రత్యేకమైన కథలను వారెంతో ఆసక్తితో చదువుతూ ఉంటారు ఎందుకంటే అవి వారి కాల్పనికతకు ఊతాన్నిస్తాయి వారు మారంచేస్తారు నాకు చందమామ కావాలి నాకు ఫలానా పుస్తకం కావాలి నాకు అమర్చిత్ర కథ కావాలి ఇక వారిలోని కాల్పనికతకు మీరు ఎంతగా ప్రోత్సాహాన్ని అందిస్తారన్నది మీ చేతుల్లో ఉంది పద్నాలుగు సంవత్సరాలు వారికి వచ్చేవరకు వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు గనుక వారి విషయంలో జాగ్రత్త ఇక ఇదే విషయానికి చెందిన మరికొన్ని అంశాలను రేపు ప్రస్తావిస్తాను ఇక మనం పిత్తం సంగతి చూద్దాం పిత్తం యొక్క స్వభావం కలిగిన వారి దినచర్య ఎలా ఉండాలి పిత్తం యొక్క స్వభావం అంటే పద్నాలుగేళ్లకు పైన అరవై ఏళ్లలోపు వీరి దినచర్య ఎలా ఉండాలి పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారిలో కఫం యొక్క ప్రభావం తగ్గుతుంది పిత్తం యొక్క ప్రభావం పెరుగుతుంది ఇక వారిలో వాతం చాలా తక్కువగా ఉంటుంది లేదు దాదాపు అసలుండదుకూడా ఇప్పుడు పిత్త ప్రకృతి ఉన్నవారు ఎక్కువగా నిద్రపోవలసిన అవసరం లేదు వారిలో కఫమిలాగూ శాంతించి ఉంది ఇక పిత్తం యొక్క ప్రభావం అధికంగా ఉంది అంటే పిత్తస్వభావమున్నవారు ఎనిమిది గంటలు పడుకున్నా ఏడు గంటలే పడుకున్నా పర్వాలేదు మీరొకవేళ పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉండేవారికి కనీసం నిద్ర ఎంత కావాలి అని అడిగేటట్లయితే వారికి రోజు ఎనిమిది గంటల నిద్ర ఉంటే మంచిది మరి అంతకంటే తగ్గవచ్చా ఏడు గంటలు కూడా నిద్రపోవచ్చు అయితే అందుకోసం కొద్దిగా ప్రయత్నించవలసి ఉంటుంది అలాగే ఆరు గంటలు కూడా పడుకోవచ్చు కానీ ఆరు గంటల తక్కువగా పడుకోకూడదు అలాగే ఎనిమిది గంటల ఎక్కువగానూ పడుకోకూడదు ఈ విషయం గుర్తుంచుకోండి కాబట్టి పిత్త ప్రకృతికి లోనై ఉన్నవారు ఆరు గంటలకంటే తక్కువ పడుకోకూడదు ఎనిమిది గంటలకు మించి పడుకోకూడదు ఇప్పుడు దీనిని బట్టి వారి దినచర్యను నిర్ధారించండి ఇప్పుడు వారు ఎనిమిది గంటలు పడుకుంటున్నారనుకోండి మీరు నేను అలా భావిద్దాం వాగ్భటుని ప్రకారం సూర్యాస్తమయమైన రెండు గంటల తరువాత నిద్రపోవాలి పిల్లలైనా పెద్దలైనా కాబట్టి ఎనిమిది గంటలకు మీరు పడుకుంటే ఎనిమిది నుంచి ఎనిమిది గంటలపాటు అంటే నాలుగౌతుంది నాలుగు గంటలకు నిద్రలేవాలి మీరు నాలుగు గంటలకే నిద్రలేవడం చాలా అవసరం బ్రహ్మముహూర్తంలో పిత్తప్రకృతి ఉన్నవారు నిద్రలేవడం చాలా ప్రధానం పిల్లలు నాలుగు గంటలకే నిద్రలేవకపోయినా పర్వాలేదుగాని మీరు మాత్రం ఖచ్చితంగా నాలుగు గంటలకే నిద్రలేవాలి ఎందుకు మీరు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచేటట్లయితే మీ మిగతా దినచర్య ఎంతో క్రమబద్ధంగా కొనసాగుతుంది అదే నాలుగు గంటల తరువాత నిద్రలేచారంటే మీ రోజంతా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే రోజంతా ఏయే సమయాలలో ఏమేం పని చేయాలి అన్నది నాలుగు గంటల నుంచి మొదలవుతుంది నాలుగు గంటలకే లేచి మీరు ముందుగా మంచినీళ్లు త్రాగాలి మనం ముందే అనుకున్నట్లుగా ఉషాపానం చేయాలి ఆ తరువాత శౌచక్రియ పూర్తి చేసుకోవాలి దానికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ బయటికి రావాలి ఆ తరువాతేం చేయాలి దంతధావనం వారు ఉపయోగించిన మాట దంతధావనం అంటే పళ్ళు తోముకోవాలి పళ్ళు తోముకోవడమేలా పిత్తప్రకృతికి చెందినవారు ఎప్పుడూ పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పదార్థం కషాయంలా ఉండాలి అంటే దాని రుచి చేదుగా ఉండాలి కషాయమంటే మీకు తెలుసు కదా చేదుగా ఉండాలి అటువంటి పదార్థాలతోటే మీరు పళ్ళు తోముకోవాలి ఎందుకంటే మీ ప్రకృతి పిత్తానికి చెందినది ఆ పిత్తాన్ని తగ్గించడం కంట్రోల్ చేసి ఉంచడం అనేది చేదుగా ఉండే పదార్థాలతోటే సాధ్యం అంటే దానర్థం మీరు వేపపుల్లతో పళ్ళు తొమ్ముకోవాలి అది చేదుగానూ తీక్ష్ణంగానూ కూడా ఉంటుంది వాగ్భటులు కోల్గేట్ జోలికి వెళ్లవద్దని వారించారు కోల్గేట్ ఎలాగూ లేదుగనుక దాని గురించి వ్రాయనేలేదు వేపపుల్లను ఉపయోగించి దంతధావనం చేసుకోమని చెప్పారు ఇక వేపకంటేకూడా మంచిదని వారు చెప్పినది ఉమ్మెత్త ఉమ్మెత్తక ఉమ్మెత్త కూడా వేపకంటే చేనూ తీక్ష్ణంగానూ ఉంటుంది అందుకే వారది వేపకంటే మంచిదని చెబుతారు మరొకటి తుమ్మ ఆ తరువాత అర్జున వృక్షం అర్జున వృక్షం బెరడు రసాన్ని మీరు త్రాగారు కదా ఆ వృక్షానికి చెందిన పుల్ల ఇలా పన్నెండు వృక్షాలను గురించి వారు చెప్పారు వేప ఉమ్మెత్త అర్జున వృక్షము తరువాత తుమ్మ మామిడి ఇంక జామ ఇలా పన్నెండు వృక్షాల పేర్లు మాత్రమే వారు సూచించారు వీటితోటే పళ్లు తోమ్ముకోండి ఇవి కాక మరో పదమూడవ చెట్టును గురించే వారు చెప్పలేదు ఆ డీటెయిల్స్ నేను పుస్తకంలో వ్రాసాను ఇక వారు తరువాత చెప్పిన మరో విషయాన్ని నేనిప్పుడే చెబుతున్నాను వారంటారు జీవితంలో ఋతువులుంటాయి కదా సంవత్సరంలో ఋతువులుంటాయి వేసవి వర్షాకాలము చలికాలము వీటిలో మళ్లీ ఉప ఋతువులుంటాయి శరద్ ఋతువు వసంత ఋతువు శిశిర ఋతువు ఇలా వీటి విషయంలో ప్రముఖంగా గుర్తుంచుకోవడానికి చెబుతున్నాను మరి సూక్ష్మంగా చెబితే మీకు గుర్తుండదు వారంటారు వేసవి కాలంలో వేసవి అంటే ఏప్రిల్ నుంచి అనుకోవచ్చు లేదు ఉగాది ఉగాది నుంచి ప్రారంభమైనట్లు భావించవచ్చు లేదు మకర సంక్రాంతి నుంచే అనుకోండి మకర సంక్రాంతితో మొదలుకొని వర్షాలు వరకు వేపపుల్లతో తోముకోవడం మంచిదని వారు చెప్పారు కాబట్టి అందులోనే చైత్రమాసము వైశాఖమాసం కూడా వస్తాయి మీరు పాతకాలం విషయాలు గుర్తుకు తెచ్చుకోండి మన పూర్వీకులనేవారు చైత్రమాసం మొదలైంది వేపాకులు తినండి అని అలా చేయడం వల్ల నీకీ సంవత్సరమంతా ఏ రోగాలూ రావు అనేవారు వారు అనుసరించి ఇదే దానికి అనువైన సమయం ఎందుకంటే ఈ కాలంలో పిత్తము ప్రకోపించకుండా అదుపులో ఉంచగలిగేది వేప కాబట్టి వేపపుల్లతో పళ్ళు తోముకోవాలి లేదంటే ఉమ్మెత్త పుల్లతో లేదంటే తుమ్మ వేసవి వేసవికాలంలో మాత్రం వేపపుల్లే అన్నిటికన్నా శ్రేష్టం రెండవది తుమ్మ వేసవిలో అదే చలికాలంలో పళ్ళు తోముకోవడానికి ఉత్తమమైనది జామ జామ పుల్లతో పళ్ళు తోముకోవడం చలికాలంలో చాలా మంచిది ఈ జామలాగానే మరో చెట్టు విషయం కూడా వారు చెబుతారు మీరు తెంచుకోవడం వీలు పడుతుందో లేదో గాని నేరడు చెట్టు పుల్ల కూడా మంచిదేనని వారు చెబుతారు అదే వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో మామిడి పుల్లతోటి లేదు అర్జున వృక్షం పుల్లతోటి వీటితో పళ్ళు తోముకోవడం మంచిదని వారు చెబుతారు ఒకవేళ మీరు జీవితాంతం వేపపుల్లతోటి తోముకుంటాము అంటే తోముకోవచ్చు అయితే మూడు నెలలపాటు నిరాటంకంగా తోమిన తరువాత కొద్ది రోజులు ఆపాలి కొద్ది రోజులు మాత్రం తప్పకుండా వదలాలి మీరు అడగొచ్చు మరి ఆ కొద్ది రోజులు మరిదేనితో తోముకోవాలి అని మీరు పళ్ళపొడిని ఉపయోగించండి పళ్ళపొడిని తయారుచేయడానికి వారు చెబుతారు మీరు ఉండే ప్రదేశంలో లభించే తైలము మీరు ఉండే స్థానంలో లభించే ఉప్పు లవణము అలాగే మీరుండే చోట దొరికే పసుపు ఈ మూడింటినీ కలిపి పళ్ళపొడిని మీరు తయారు చేసుకోవచ్చు ఇది చాలా మంచిదని వారు చెబుతారు వారు చెప్పిన రెండవ పళ్ళపొడి ఆవు పేడను ఎండబెట్టి కాల్చాలి ఆ బూడిదలో కొద్దిగా కర్పూరాన్ని కొద్దిగా సైంధవ లవణాన్ని కలపాలి అది చాలా మంచి పళ్ళపొడే ఇక మూడవది వారు తెలియజేసేది త్రిఫలాచూర్ణం నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా త్రిఫలాచూర్ణం దానిని సన్నగా నూరాలి మామూలుగా తినడానికి మాత్రం లావుగా నూరాలి పళ్ళు తోముకోవడానికి మాత్రం సన్నగా నూరాలి ఆ మెత్తటి త్రిఫలచూర్ణమూ ఇంకా సైంధవలవణము ఇవి రెండూ కలిపితే మంచి మంచిదంతమంజనం ఇలా ఎనిమిది పది రకాల పళ్లపొడులున్నాయి పన్నెండు రకాలైన చెట్ల పుల్లలున్నాయి మీరు తప్పకుండా వీటినే ఉపయోగించండి కాబట్టి టూత్పేస్ట్ను ఆపండి ఇప్పుడు టూత్పేస్ట్ని ఎందుకు ఆపాలి వాగ్భటుల విజ్ఞానాన్ని ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి మీకు చెబుతాను మీరు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు గుర్తుంచుకోండి ఉదయం నిద్రలేవడంతోటే నోటిలో పిత్తమే నిండి ఉంటుంది దాన్నే లాలాజలమంటాం ఇప్పుడు దీనిని కంట్రోల్ చెయ్యాలంటే ఈ విధమైనటువంటి పళ్ళ లేదా పుల్లలను మాత్రమే ఉపయోగించాలి కాని ఇప్పుడు మీరు పేస్టు ఉపయోగిస్తున్నారనుకోండి అందులో ఏముంది చక్కెర ఉంది షుగర్ ఉంది కదా సెక్రీన్ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా మొత్తానికి షుగరే ఉంది షుగర్కు పిత్తానికి వైరం కాబట్టి ఉదయం మీరు నిద్రలేవడంతోటే తీయటి పేస్ట్తో పళ్ళు తోంపుకుంటున్నారంటే సర్వనాశనమే ఈ తీయటి పదార్థం పొద్దుపొద్దున్నే లాలాజలంతో కలవడం వల్ల అది మీ పిత్తాన్ని ఎలాగూ పాడుచేస్తుంది దానితో పాటుగా మీ దంతాలను కూడా పాడుచేస్తుంది కాబట్టి ఉదయమే మీ దంతాలు ఉండే పరిస్థితిలో మీ దంతాలు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఎక్కువగా పేస్ట్ను ఉపయోగించేవారి పళ్లలోనే క్రిమికీటకాలు అధికంగా ఉన్నాయి పురుగులు పట్టడం అంటే పళ్లు పాడవడమే అందుకే ఇది ఏమాత్రం మంచిది కాదు మీరు పేస్ట్ను ఉపయోగించడం ఆపండి వైజ్ఞానికత దృష్ట్యా అది ఏమాత్రం మంచిది కాదు ఇక ధార్మికత దృష్ట్యా అది ఎలాగూ మంచిది కాదు ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎన్నోసార్లు చెప్పి వెళ్లాను ఈ కోల్గేట్ క్లోజప్ పెప్సడెంట్ వంటి టూత్పేస్ట్లన్నీ చనిపోయిన జంతువుల ఎముకలతో తయారవుతాయి కోల్గేట్లో చనిపోయిన పందుల ఎముకలను ఉపయోగిస్తున్నారు ప్రయోగశాలలో పరిశోధించి నిరూపించిన తరువాత మీకీ విషయాన్ని చెబుతున్నాను లేకుంటే నాకు తెలుసు నాకు ముందున్న ఆ కంపెనీ నాపై దావాయవచ్చని అయినా నేను చెబుతున్నాను కోల్గేట్ తయారవుతున్నది చనిపోయిన పందుల ఎముకలతో పెబ్సుడెంట్ తయారవుతున్నది చనిపోయిన ఆవుల ఎముకలతో క్లోజప్ ఇంకా ఫోర్ హ్యాండ్స్ తయారు మేకల ఎముకలతో మరి మీరు శాకాహారులైయుండి నిజంగా జైనమతాన్ని అవలంబించేవారైతే మీరు పొద్దుపొద్దున్నే ఎముకలను అరగదీస్తున్నారంటే ఇక మీరు ధర్మాన్ని ఏమనుసరిస్తున్నట్లు మీరు జైనులైతే మరో విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యక్షహింస వల్ల ఎంతటి పాపం కలుగుతుందో పరోక్షహింస వల్ల కూడా అంతే పాపం కలుగుతుంది ఇప్పుడు ఒక కంపెనీ మీకోసం ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి జంతువులను చంపుతుందనుకోండి ఆ ఉత్పత్తి మీరు ఉపయోగించడానికి తయారవుతున్నది కనుక ఆ జంతువులను చంపిన పాపం ఆ కంపెనీ వారికి ఎంత అంటుకుంటుందో మీకు అంతే అంటుకుంటుంది మరి ఈ కషాయి పని పాపం మనమెందుకు భరించడం ఎందుకు ఈ కోల్గేట్ క్లోజప్లు ఆపివేయండి పుల్లలనైనా ఉపయోగించండి పళ్ళపొడినైనా వాడండి మీరు చెన్నైలో ఈ పుల్లలేమీ దొరకవు అనవచ్చు దొరకకపోతే పళ్లపొడిని ఉపయోగించండి మీరే తయారు చేసుకోండి చేసుకునే విధానం నేనెలాగూ చెప్పాను అన్ని రుతువులలోనూ కామన్గా ఉపయోగించగలిగే పళ్లపొడి త్రిఫలాచూర్ణం త్రిఫలాచూర్ణంతో తయారు చేసిన పళ్ళపొడిని మీరు ఏ ఋతువలోనైనా ఉపయోగించవచ్చు ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించండి ఇప్పుడు మీరు పళ్లు తొమ్ముకోవడం పూర్తయింది ఆ తరువాత మీ దినచర్య ఎలా ఉండాలి మీకు అంటే పిత్తప్రకృతి కలిగిన వారికి మాలిష్ కూడా అవసరమే వ్యాయామం కూడా అవసరమే మీకీ విషయంలో కన్ఫ్యూజన్ కలగవచ్చు మరి వ్యాయామం ముందు చేయాలా మాలిష్ ముందు చేయాలా వాగ్భటులు వారు స్పష్టంగా చెప్పారు వాతరోగములున్నవారు మొదట మాలిష్ చేయాలి తరువాత వ్యాయామం చేయాలి అదే పైత్య సంబంధిత రోగులు రోగులు అంటే పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు మొదట వ్యాయామం చేయాలి తరువాత మాలిష్చేయాలి కాబట్టి పిత్తం యొక్క ప్రభావానికిలోనై ఉన్నవారు మొదట వ్యాయామం చేయాలి తరువాత మాలిష్ చేయాలి మరి ఎంతసేపు వ్యాయామం చెయ్యాలి మీ విషయంలోకూడా అదే నియమం చెమటలు పట్టడం ప్రారంభం కావడంతోటే వ్యాయామాన్ని ఆపివేయాలి చెమటలు పట్టేయి అంటే వ్యాయామాన్ని ఆపివేయండి అది పది నిమిషాలకు వచ్చినా పదిహేను నిమిషాలకు వచ్చినా ఇరవై నిమిషాలకు వచ్చినా అరగంటకు వచ్చినా గంటకు వచ్చినా మీ శరీరతత్వాన్ననుసరించి మీకు చెమటలు పట్టడంతోటే మీరు వ్యాయామాన్ని ఆపాలి అంతకు మించి వ్యాయామం చేయడానికి ప్రయత్నించకూడదు మరి ఇంతకీ మంచి వ్యాయామం వ్యాయామమేమిటి అన్నిటికంటే మంచి వ్యాయామం మీరు పరుగెత్తడం అనవచ్చు కాని మన భారతదేశం విషయంలో ఈ పరుగెత్తడం మంచిది కాదు భారతదేశపు పరిస్థితులకు పరుగెత్తడం ఏమాత్రం సరిపడదు ఎందుకంటే పరుగెత్తడం వల్ల వాతము ప్రబలమవుతుంది భారతదేశము వాత ప్రకృతి ఉన్న దేశము దేశానికి కూడా ప్రకృతి ఉంటుంది ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది చాలా ప్రదేశాలలో వేడి ఎక్కువగా ఉంటుంది వాత ప్రకృతిని కలిగి ఉంటుంది వృక్షదేశమిది చెన్నై వంటి ఏడెనిమిది పెద్ద నగరాల విషయం ప్రక్కన తక్కిన దేశమంతా వృక్షమై ఉంటుంది అంటే పొడిగాలు వీస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ ఉండేది వాతమే వాతప్రకృతి గల దేశం గనుక ఇక్కడ పరుగెత్తడం మంచిది కాదు రన్నింగ్ అస్సలు వద్దు ట్రెడ్మిల్పై పరుగెత్తడం కూడా వద్దు ఎక్సర్సైజర్ తీసుకువచ్చి దానిపై పరిగెత్తడమూ వద్దు వారంటారు స్లోగా చేయబడే వ్యాయామాలు వాతమును పెంచనటువంటి వ్యాయామాలు అందుకే వారు చెబుతారు సూర్య నమస్కారాలు అవి మీకు సరిపోతాయి మీరు వాటిని ఆసనాలుగా భావించినా సరే లేదు వ్యాయామంగా భావించినా సరే కాబట్టి సూర్య నమస్కారాలు మీకు చాలా మంచిది అందుకే మీరూ సూర్య నమస్కారాలు నేర్చుకోండి నేర్చుకున్నవారు ఇతరులకు నేర్పించండి లేదంటే సూర్య నమస్కారాల నమస్కారాలపైననే మనమొక సెషన్ను ఏర్పాటు చేయవచ్చు ఇక ఇతర వ్యాయామాలేమైనా ఉన్నాయా అవి తక్కువ స్థాయిలో చేయవలసిన దండీలు బస్కీలు తక్కువ అలాగే తక్కువ చేయబడే వ్యాయామం ఏదైనా అంటే వెంటనే చెమట్లు పుట్టించేటువంటి వ్యాయామం కానిది అది ఇంట్లోనే చేస్తే మరీ మంచిది ఇక తల్లుల విషయంలో అయితే వాగ్భటులంటారు వారికి అదనంగా మరో వ్యాయామం చేయవలసిన అవసరమే లేదు వారు తమ వంటింటి పనులను సక్రమంగా చేసుకుంటున్నట్లయితే ఇక వారికి అదనంగా వ్యాయామం అవసరమే లేదు ఇప్పుడు మీరు తిరగలిని ఉపయోగిస్తున్నారనుకోండి చాలా మంచిది రుబ్బురోలుపై చట్నీని తయారు చేస్తున్నారనుకోండి చాలా మంచిది మేము చెయ్యట్లేదు కదా అని మీరంటారేమో మీరు చెయ్యడానికే కదా నేను ప్రేరేపిస్తున్నది మిక్సీని తక్కువగా ఉపయోగించండి తిరగలిని ఎక్కువగా ఉపయోగించండి రుబ్బురోలును శనికలును ఎక్కువగా ఉపయోగించండి బజారులోని పిండిమరను ఎక్కువగా ఉపయోగించుకోకండి నేను మీకు మొదట్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను మీరే తిరగలితో పిండిని తయారు చేసుకోగలిగితే చాలా మంచి రకం పిండి తయారవుతుంది ఎందుకంటే ఇందులో ఘర్షణ తక్కువగా జరుగుతుంది ఘర్షణ తక్కువగా జరగడం వల్ల ధాన్యం నెమ్మదిగా నలుగుతుంది ధాన్యం నెమ్మదిగా నలిగితే టెంపరేచర్ పెరగదు వాతమున్న దేశాల్లో ఏ వస్తువుకు కూడా టెంపరేచర్ పెరగకూడదు మీరు ఎలక్ట్రిక్ పిండిమరలో పిండి తయారు చేయించడం అక్కడ ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది దానితో ఎంతో వేడి పొడుతుంది అది ధాన్యాన్ని నశింపజేస్తుంది దానిలోని పోషక విలువలు తప్పకుండా తగ్గుతాయి అందుకే తిరగలి ద్వారా వచ్చిన పిండితో చేయబడిన రొట్టెను తిని చూడండి అలాగే పిండిమరలో రుబ్బడిన పిండితో చేయబడిన రొట్టెనుతిని చూడండి మీకు తేడా ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి మీరే రుబ్బుకుంటే మంచిది మరి తిరగలులు దొరకవు కదా అని మీరంటారేమో నేను చెన్నైలో ఇద్దరు వ్యక్తుల్ని చూశాను తిరగలు తయారుచేసేవారు మీరు వారికి ఆర్డర్ ఇచ్చి మంచిది రాళ్ల పనులు చేసేవారికడు ఉన్నారు నేను ఆరు రోజుల నుంచి ఇక్కడ రోడ్లపై తిరుగుతూ ఉన్నాను ఇక్కడ నాకు కనిపించారు వారి దగ్గర శనకలు మాత్రం ఉంది కానీ తిరగలి లేదు వారు తయారు చేయలేదు ఎందుకు తయారు చేయలేదు అంటే తీసుకునేవారు లేరు కదా అన్నారు వారు తీసుకునేవారు ఉంటే తప్పకుండా తయారు చేస్తాము తీసుకునేవారే లేనప్పుడు మేము తయారు చేసేం చేసుకోము అన్నారు రెండు మూడు తయారు చేయబడి వారి దగ్గర ఉన్నాయట అప్పటికీ మీకు లభించకపోతే నాకు ఫోన్ చేయండి నేను రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి ట్రక్ నిండా నింపి మీకు పంపిస్తాను ట్రక్ నిండా నింపి పంపితేనే అవి తక్కువ ధరకు వస్తాయి ఒకటి రెండు పంపితే చాలా కష్టమవుతుంది మీరు కూడా రాజస్థాన్ గానీ గుజరాత్ గానీ వెళ్లేటట్లైతే వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒకటి రెండు తీసుకురండి ఏసీ త్రీ టైర్లో మీరు అరవై కిలోల వరకు బరువును తీసుకురావచ్చు ఏసీ టూ టైర్లో వంద కిలోల వరకు తీసుకురావచ్చు అదే స్లీపర్ క్లాసులో కన్ఫర్మ్ టికెట్పై నలభై కిలోల వరకు ఎలాగూ తీసుకురావచ్చు ఇక తిరగలి ఇరవై కిలోలను మించి ఉండదు కాబట్టి మీరు కూడా రాజస్థాన్ గాని గుజరాత్ గానీ వెళితే ఒక వ్యక్తి రెండు తిరగళ్లను తీసుకురావచ్చు మీరిలా అవి తయారు చేసేవారి దగ్గర నుంచి ఇవి కొనుగోలు చేస్తూ ఉంటే ఈ తిరగళ్లు తయారుచేసేవారికి కాస్త ఉపాధి దొరుకుతుంది వారు తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు లేకుంటే అవి రోజురోజుకీ మూతబడిపోతున్నాయి మీరు వారికి ఉపాధి కల్పించగలిగితే నేను మీకు మొదటి రోజే చెప్పాను మీరు జీవితంలో మీ యొక్క దేహ సంబంధమైన భౌతికమైన దైవికమైన దుఃఖాలను దూరం చేసుకోండి ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది మీరిలా చేయడం వల్ల ఆ తిరగలి తయారు చేసేవారి భౌతిక దుఃఖాన్నైతే దూరం చేసిన వారవుతున్నారు కదా మీరు తిరగలిని కొనుగోలు చేస్తే వారు నాలుగు డబ్బులు సంపాదిస్తారు వారి పేదరికం దూరమవుతుంది వారికి ఉపాధి లభిస్తుంది కాబట్టి వారి భౌతిక దుఃఖాన్ని కూడా మీరు దూరం చేసినట్లయితే మీరు మోక్షానికి పాత్రులవుతారు అందుకే తిరగలికొనండి రుబురోలు కొనండి సనకలు కొనండి వాటిని ఉపయోగిస్తున్నట్లయితే మీకు అదనంగా మరో వ్యాయామం చేయవలసిన అవసరమే లేదు ఒకవేళ మీరు వాటిని ఉపయోగించకపోతే మాత్రం కొద్దిగా తేలికపాటి వ్యాయామాన్ని మీరూ తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇక తల్లులకు సోదరీమణులకు ఎంతో మంచి వ్యాయామము వాగ్భట్టులు చెబుతారు ఫార్వర్డ్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగడం మీరు ఎన్నిసార్లు ముందుకు వంగినా గుర్తుంచుకోండి నడుముతో వంగండి ఎల్లప్పుడూ ఇక మీకు జీవితంలో ఎప్పుడూ నడుంనపిరాదు నడుముతో వంగకుండా మరే విధంగా వంగినా ఇబ్బందులొస్తాయి కాబట్టి నడుము ద్వారా వంగడానికే ప్రయత్నించండి ఎంతవరకు వంగగలిగితే అంతే వంగండి క్రింది వరకూ వంగవలసిన అవసరం లేదు మీరు వంగినప్పుడు చేతులు మోకాళ్ల వరకే వచ్చేటట్లయితే అంతవరకే వంగండి సహజంగా ఉంటూ చేయండి అసహజంగా కృత్రిమంగా చేయకండి కాబట్టి కొద్దిగా వ్యాయామం పదిహేను ఇరవై నిమిషాలలో చెమటలు పడతాయి అది సరిపోతుంది ఆ తరువాత మాలిష్ మీకు కూడా మాలిష్ అవసరం మీలో కూడా కఫం యొక్క ప్రభావం పెరగకుండా ఉండడానికి మీలో కూడా వికారాలు కలుగకుండా ఉండడానికి కాబట్టి మీరు కూడా పిల్లలకులాగానే తల యొక్క మాలిష్ ఎక్కువగా చేయాలి చెవులకు మాలిష్ చేయాలి తక్కిన శరీరానికి కూడా మాలిష్ చేయాలి ఇక శరీరంలో ఎక్కువగా మాలిష్ చేయవలసినది అరికాళ్లకు మాలిష్ తరువాత స్నానము స్నానము ముందుచెప్పినట్లుగానే నలుగుపిండి మొదలైన వాటితో స్నానం తరువాత భోజనం భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవడం ఇరవై నిమిషాలు తరువాత మీ పని తిరిగి మళ్లీ సాయంత్రం ఆరేడు గంటలకల్లా భోజనం ఇది పిత్తప్రకృతి ఉన్నవారి దినచర్య మరి వాతంవారి విషయమేమిటి అరవై ఏళ్ల పైబడిన వారికి వాగ్భటులు అంటారు వ్యాయామం నిషిద్ధం పిల్లలకు వ్యాయామం ఎలా నిషిద్ధమో వారికి కూడా వ్యాయామం అలా నిషిద్ధం వారికి మాలిష్ చాలా అవసరం పిల్లలకులాగానే కాబట్టి ముసలివారికి వ్యాయామం కంటే ఎక్కువగా మాలిష్ అవసరం మాలిష్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి తల అరికాళ్ళు తరువాత చెవులు కూడా కాబట్టి మాలిష్ చేయాలి వ్యాయామం చేసినా కూడా చాలా తేలికపాటి వ్యాయామం చేయాలి అయితే చెమటలు వరకు వ్యాయామం చేయాలి అని వాగ్భటులు చెప్పలేదు ఎందుకంటే ఒక వయసు తరువాత చెమటలు పట్టడం బాగా తగ్గిపోతుంది కాబట్టి మీరు గంట వ్యాయామం చేసినా మీకు చెమటలు పట్టకపోవచ్చు ఇది పిత్తము ఇంకా కఫము వారికి మాత్రమే వాతం వారికి కాదు కాబట్టి వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి వాగ్భటులంటారు వారు జీవితంలో చేయవలసిన పనల్లా ఒక్కటే దిశానిర్దేశం వయసుమీరిన వారు చేయవలసిన పని ఒక్కటే ఇంట్లో కూర్చుని దిశానిర్దేశం చేయడం ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇలా చేయాలిఇలా చేయకూడదు ఎందుకంటే వారు జీవితాన్నంతా జీవించి ఎంతో అనుభవాన్ని గడించారు గనుక ఆ అనుభవాన్ని మేళవించి మీకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు తక్కిన పనులు పూజాపఠనం ఎందుకంటే వాటిలో మూవ్మెంట్స్ బాగా తక్కువగా ఉంటాయి వాగ్బటులు చెబుతారు వాత ప్రకృతి ఉన్నవారు చాలా తక్కువ మూవ్మెంట్స్ చేయాలి కాబట్టి ఊరికే ఉరుకులు పరుగులు అనవసరంగా అటూ ఇటు వెళ్లడం తగ్గించుకుని వారు విశ్రాంతి తీసుకుంటూ తమ శరీరాన్ని సంరక్షించుకుంటూ జీవించాలి మరి ఇలా నేను దాదాపు ఒకటి ఒకటింపా గంట సమయంలో మూడు ప్రకృతులకు చెందినవారి దినచర్య ఎలా ఉండాలో మీకు వివరించడానికి ప్రయత్నించాను ఇక ముప్పయో తారీఖున నేను కంక్లూడ్ చేసినప్పుడు మరికొన్ని విషయాలు అందులో తెలుస్తాయి ఇప్పుడు నేను మీకు వినయంగా విన్నవిస్తున్నాను మీరెవరైనా ప్రశ్నలు కావాలంటే అడగవచ్చు మరొక నివేదన ఏమిటంటే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసే వరకు ఎవ్వరూ లేచి వెళ్ళకండి ఎందుకంటే ఇందులో మీకు సంబంధించిన మీకు ఉపకరించే ప్రశ్నల సమాధానాలు కూడా లభించవచ్చు నా దగ్గరికి ఒక స్లిప్ వచ్చింది అది నేను మీకు చదివినిపిస్తాను మనిషి మూత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి నిన్న నేను మీకు గోమూత్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాను కదా అలాగే మనిషి మూత్రం విషయం ఏమిటి అని అడిగారు మనిషి మూత్రం కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది వాగ్భటుని చికిత్సలో అందుకు సంబంధించి రెండు సూత్రాలున్నాయి ఆ సూత్రాలను ఉపయోగించి మీరు మనుష్యమూత్రాన్ని సేవించవచ్చు అంటే ఎవరి మూత్రాన్ని వారు సేవించవచ్చు అయితే దానికొక కండిషన్ ఉంది ఆ కండిషన్ ఏమిటంటే మీరు సంపూర్ణ శాకాహారులై ఉండాలి అంటే మీరు మాంసం తినకూడదు మద్యం సేవించకూడదు ఈ గ్రుడ్లు వంటివేవి తీసుకోకూడదు అప్పుడు మీరు మీ మూత్రాన్ని ఔషధంగా ఉపయోగించుకోవచ్చు మీ మూత్రము గోమూత్రము ఈ రెండింటికీ ఏమిటి భేదము అన్న సందేహం మీకొస్తే వాగ్భటులు ఎంతో సుస్పష్టంగా చెప్పారు ఎప్పటికైనా గోమూత్రం మనుష్యమూత్రం కన్నా శ్రేష్టమైనది అందుకే మీకు గోమూత్రం లభించేటట్లయితే గోమూత్రాన్ని సేవించండి ఒకవేళ గోమూత్రం లభించకపోతే ఎవరికి వారు తమ మూత్రాన్ని సేవించవచ్చు అయితే ఈ విషయంలో ఉదయమే నిద్రలేచిన తరువాత మొదటిసారిగా వచ్చే మూత్రమే ఉపయోగపడుతుంది తక్కిన రోజంతా వచ్చే మూత్రం కాదు కాబట్టి నిద్రలేచిన వెంటనే వచ్చే మూత్రం ఆ మూత్రాన్ని కలెక్ట్ చేసే విధానం కూడా వారు తెలియజేశారు మీరు మూత్ర విసర్జన ప్రారంభించిన తరువాత మొదట కొంతమూత్రాన్ని వదిలిపెట్టాలి అంటే మొట్టమొదటగా వచ్చే రెండు నాలుగు ఐదు మిల్లీటర్ల వరకు మూత్రాన్ని వదిలిపెట్టేయాలి అలాగే చివరిలోది తీసుకోకూడదు కేవలం మధ్య భాగం మాత్రం తీసుకోవాలి అది మాత్రమే మీరు సేవించవచ్చు ఇప్పుడు మీరడగవచ్చు ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది అని ఈ మనుష్యమూత్రం దాదాపు నూటమూడు వ్యాధులను నయం చేయడానికి ఉపకరిస్తుంది వాత సంబంధిత రోగాలు కఫ సంబంధిత రోగాలలో చాలా ఉపకరిస్తుంది పిత్తం యొక్క రోగాలలో కూడా ఉపకరిస్తుంది కొద్దిగా తక్కువగా దానితో పాటుగా ఆయుర్వేద ఔషధముల కాంబినేషన్ చేస్తే చాలా మంచిది ఇప్పటికింతే చెబుతాను ఈ విషయంపై మరింత వివరంగా చర్చించాలనుకుంటే మరొక ఎక్స్ట్రా సెషన్ పెట్టుకుందాం